Praise the Lord, brothers and sisters, and there is a special revelation to us. Let's start a prayer. John Brother, what do you start a prayer? Catherine Sister, what do you start a prayer? Mother and Sister, I will go to the mother and sister. సర్వశక్తివంతుడా జీవం గల తండ్రి నీకు వందనాలు స్తోత్రం నాయన ఈ రాత్రి కాలం ఇచ్చిన అవకాశం బట్టి నీకు స్తోత్రంలో తండ్రి పొద్దున్న నుంచి మమ్మల్ని రాత్రి మారు ఎంతగానో సజీలో కలిపెట్టిన దేవా వందనాలు కాపాడిన కృప అందును బట్టి నీకు స్తోత్రంలో చెల్లిస్తాం క్షేమంగా ఇంటికి నడిపించిన విధానాన్ని బట్టి నీకే స్తోత్రంలో ఆయన ఈ రోజంతా మాకు తోడే నడిపించి విజయమించిన తండ్రి నీకు స్తోత్రంలో ఆయన పశుద్ధాత్మ తండ్రి నీకే కొట్లాది వందనాలు ప్రభ ఈ రాత్రి కాలంలో సుప్రభ ఇద్దరు ముఖర్ అక్కడ ఉంటున్నారు ప్రభా మా మద్దరున్న దేవానికి స్తోత్రంలో చెల్లిస్తాం సర్వశక్తి నీకు వందనాలుగు ప్రభ తండ్రి యేసు ప్రభా రాణపీడ మీద తొందరగా నడిపించి వాళ్ళకున్న ఆటంకాలను తొలగించండి వచ్చిన పథక ఆశీర్వాదాలు పొందునుగాక సర్వశక్తి మంతుడా జీవం గల తండ్రి నీకు వందనాలు తో తండ్రి చెల్లిస్తున్న పాట తల మై చేత మీరు మొత్తం మాట్లాడండి ఆయన చెవులు హృదయాన్ని దయచేయండి సహజాన్ని గర్తించండి పథక కుటుంబంతో బలపరిచి అక్కడికి సిద్ధపరచుకోమని నజరైన యేశు కృష్ణ వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ప్రి ప్రేజలాడండి అందరికీ ప్రేజలా కుమ్మిమ్మరీ ఓ కుమ్మరీ దారి ధరీ జీగటమన్నైనా నా వంకా చల్లగా చూడుమయ్యా ఆ చల్లగా చూడుమయా కుంర కుంరీ జపత్తి దారిటనకా చల్లగా చూడు మయాల్ల చూడు మైయా పని కిరా పాత్ర నీ Paraveya kumaa Pongi pōralu pātrak cheshi Nannu nimppu maa Panikirani pātranani Paraveya kumaa Pongi pōralu pātrak cheshi Nannu nimppu maa తలో నీ పాత్రలాలన్నీ శ్రీయసుని పొగడుచుండా సాక్షిగా నుండు పాత్రగా చేసి సత్యముతో నింపు మూతీ ఆ సత్యముతో నింపు మూతీ కుమ్మరీ ఓ జగ దారి జీగలేని పాత్రను నేను కొనుగారు లేరవ్వరు వెళ్ళలేని మీ దురక్తంబూతో వెలుగుందు పాత్రగా చేసి ఆ టంకా ములా నుండి నన్ను తప్పించి ఎల్లప్పుడూ సాక్షిగా నుండు పాత్ర చేసి సత్యంతో నింపుతండి ఉన్నా పాత్రాలన్నీ పగిలి ఉన్నా పాత్ర నేను సరిచేసి వాడు మాయా సరి చేసివాడు మయా కుమ్మరీ ఓ కుమ్మరీ జగతుత్పత్తి దారి జీగటమన్నైనా నా వంకాలగా చూడు మయా చల్లగా చూడుమయా ప్రేజ్ లో థ్యాంక్ యూ అందండి థ్యాంక్ యూ ఆంటీ thank you samantha good singing it is manamu praise the lord it is manamu prakatna grantham prakatna grantha yatra chestun kada chandrasekhar brother niki vaaki pratisthapana cardism parishuddara bhagadeva sarvanathara gunri krutagathal naina prabhu yudayam ninchina gramanni kaapandanduku meekentho krutagathalu arpichukuntam mee shraddha tho palbanda yogyamatichinadiki meekentho valnal prabhu నేను ఈ సాయంత్రం సమయంన మీ వాక్యాన్ని ధ్యానించి జరిగి వచ్చినాం ప్రవ్వ ఓ ప్రవ్వ మీ యొక్క ఆహారం మీ యొక్క తిన్మలి వాక్యమే మా జీవాహారం నైనా కాబట్టి నేను మా మా ప్రాణములను జీవింపజేసే ఆ యొక్క తిమ్మలి ఆహారంతో మమ్మల్ని తృప్తిపరచమని ఏ రీతిగా జీవిస్తున్నాము క్రైస్తవ జీవితం ఏ రీతిగా ఉన్న మా జీవితాలను సరి చేసుకోవాలా ప్రభు మీకు సంపూర్ణంగా అనుగుణంగా విధేయత చూపించి ముందు పొలాన్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం అనేక మంది వీటిని గ్రహించలేని స్థితులు ఉంటుండగా వారందరి పట్ల మీకు కనికరాన్ని చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభావ వారిని మీ తట్టు ఆకర్షించుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి తిరుగుబాటు తన నుంచి బయటకు తీసుకుంటామని ప్రార్థిస్తున్నాం ఇప్పుడు ఒకరు ప్రభు విధేయతతో మీ సన్నిధిలో సమయం గడుపులాగన ప్రవ్వ ముఖ్యంగా తండ్రి ఎటువంటి తను మళ్ళీ జీవితం కాకుండా సొద్దులు లేకుండా ఈ ముందు పొలాన్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం ఎందుకంటే ప్రభావ రెండు నిర్లక్ష్యత మరియు సొడ్డులు మా యొక్క అగ్నిని మాలో ఉన్న అగ్నిని ఆరి ఆరిపూ చేస్తుంది కాబట్టి నైనా మాకు ప్రభ మేము ముందుకు పోలాగా సహాపడమని ప్రార్థిస్తున్నాం వాటి మీద విజయం పొందలాగా సహాయపడమని ప్రార్థిస్తున్నాం వీటిని వారి జీవితంలో తను మళ్ళీ ఆశీర్వదాలు తీసుకుంటామని ప్రార్థిస్తున్నాం ప్రతి ప్రతి అనారోగ్యం కొట్టివేయమని ప్రార్థిస్తున్నాం ప్రభు వాటిని సత్యాన్ని గ్రహించాలి దాన్ని పాటించాలా అనేకులకు దాన్ని అటువంటి సేవా జీవితంలో మమ్మల్ని అందరినీ నడిపించమని ఏసు క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించున్నాం తండ్రి ఈరోజు సెప్టెంబర్ పదిహేనవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ప్రకారంగా మనము ప్రకటన గ్రంథంలోని పద్దెనిమిదవ అధ్యాయాన్ని మనం ధ్యానిస్తున్నాం అందులోని వాక్యాలు ముఖ్యంగా మహాబులోను యొక్క మహావేష అంశం గురించి మనం కొంతకాలం నుంచి ధ్యానిస్తా ఉన్నాం అది ప్రకటన గ్రంథము పదమూడవ అధ్యాయంలో ఆరంభమై పద్దెనిమిదవ అధ్యాయంలో ముగిస్తుంది కాబట్టి ఈ మహా వేష ఎవరు అన్న విషయం గురించి మనం ధ్యానిస్తున్నాం ముఖ్యంగా వీటిని మనం గ్రహించాల్సింది ఏంటంటే ఇవన్నీ ఆత్మీయంగా మారిపోయినాయి పాతవి గతించినాయి సమస్తం క్రొత్తవైనాయి అన్నప్పుడు పాత వేష అధికమైనవి ప్రకృతి కానీ నూతనంగా మార్చబడ్డాయన్ని ఆత్మీయమైనవి ఎందుకంటే పాత నిబంధన కాలంలో వారికి దృష్టాంతములుగా జరిగినాయి కానీ యుగా మనకి బుద్ధి కలగడం కొరకు ఇవన్నీ వ్రాయబడ్డాయన్నాయి కాబట్టి వారికి జరిగినాయి ప్రకృతి సహజంగా మన జీవితానికి వస్తే అవి ఆత్మీయంగా పౌలు మొదటి కొన్ని రాసిన పత్రిక పదవ ధ్యానంలో అనేక పర్యాలు మనం ధ్యానించినవి కూడా చూపించినప్పుడు ఈ దినము వీటికి సంబంధించిన విషయాలను మరికొన్ని మనం చూస్తా ఉన్నాం ముఖ్యంగా గ్రంథము పోయిన వారం నేను ఈ విషయాన్ని మీకు మహాబులోనికి సంబంధించిన విషయాలలో ఈ స్త్రీ ఏ రీతి ఉండి ఎట్లా గ్రహించాలా ఈ స్త్రీ ఎవరని బైబుల్ అంతా ఇది ఒక రీసెర్చ్ పుస్తకం లాగుంటుంది రీసెర్చ్ చేసే వాళ్ళకే దొరుకుతాయి కేవలం వాటిని జస్ట్ ధ్యానించుకొని వెళ్ళిపోతే దొరకదు వాక్యం ధ్యానం చదివినప్పుడు బహు దీర్ఘంగా అందులోనికి మనము ధ్యానించాం ధ్యానం అంటే అర్థం అదే కదా బహు దీర్ఘంగా అందులోనికి వెళ్ళిపోవాలా తర్వాత ప్రతి వాక్యాన్ని మన జీవితంలోనికి ఆహ్వానించుకోవాలా అది ఆహ్వానించుకున్నప్పుడే అది మన జీవితంలో జీవింపజేస్తుంది తర్వాత దాని తగిన ప్రతిఫలం ఎందుకంటే అది విత్తనం వాక్యము విత్తనం కాబట్టి అది నీ జీవితంలో నీ హృదయంలో నాటబడ్డప్పుడు అది మొలకెత్తి ఫలించి మీకు రావాల్సిన మేళ్ళు అనుగ్రహిస్తూ ఉంటుంది ఈ సత్యం వాడు వాక్యానికి ప్రాధాన్యత ఇస్తాడు లేని వాడు జస్ట్ ఆచారబద్ధంగా జీవిస్తూ ఉంటాం అన్నట్టు కాబట్టి ప్రటన బృందం పద్దెనిమిది పదిహేడవ అధ్యాయుల ఇంతకుముందు చూసిన విధానంగా ఈ స్త్రీ ఏ రీతి ఉంది అనేది ఒకసారి చూడండి ప్రకటన గ్రంథము పదిహేడవ అధ్యాయము నాలుగవ వచనంలో ఆ స్త్రీ దూమ్న రక్త వర్ణములు గల వస్త్రము ధరించుకొని బంగారంతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరింపబడినదై ఏమైన కార్యములతోనూ తను చేయించిన విచార సంబంధమైన అపవిత్రం కార్యములతోనూ నిండిన ఒక సువర్ణ పాత్రను తన చేత పట్టుకొని నిండను కాబట్టి తన జీవితం ఏ రీతిగా ఉందనేది అక్కడ జ్ఞాపకం చేయబడింది తర్వాత ఆ స్త్రీది మతపరమైన కైవ జీవితానికి సాదృశ్యం అని కూడా మనం చూసినాం కేవలము ఆరాధన చేసుకొని పాటలు పాడుకొని వెళ్ళిపోయి యథావిధిగా లోకాతీవిధంగా జీవించే జీవితం ప్రభు యొక్క వాక్యాలని ప్రభు చెప్పిన ఆ ధర్మశాస్త్రంలోని వాక్యాలని అనుసరించని జీవితం కేవలం రక్షణ చాలు అన్న జీవితం కానీ రక్షణని కొనసాగించుకోవాలా అన్న విషయాన్ని మర్చిపోయింది జీవితం అన్నట్టు అందుకు ప్రభు వారు తిరిగి వారి కొరకు మరణించాడు వారే మహాశ్రమలలో పఠించాల్సి వస్తుంది హతసాక్షులు కావాల్సి వస్తుంది వారి శరీరాలు నశించిపోతాయి కానీ వారి ఆత్మని దేవుడు కాపాడతాడని మనం కొరత పత్రికలో అనేక పర్యాలు రక్షింపబడి పాపభూరితమైన జీవితాన్ని జీవించేవాడు లోకాతీతంగా జీవించేవాడు అనారోగ్య పాలయ్యి శరీరాన్ని కృషింపజేసుకొని కాలంగా కాలాలు ముగించుకోవాల్సి వస్తుంది కానీ వాడి ఆత్మ మటుకు కాపాడబడుతుంది ఎందుకంటే ఆ శ్రమలలో పశ్చాత్తపడుతూ దుఃఖంలో ఆ హాస్పిటల్ బెడ్ లో ఉంటూ ఐసీలో ఉంటూ ఎంతగానో పశ్చాత్తపడి కుమిలిపోతా ఉంటారు కానీ బహు ఆలస్యం అది నేను గ్రహించిన ఎన్నిసార్లు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎందుకు మన ప్రార్థన ఆలగించలేదు నీ ప్రార్థన ఆలగించలేదని కానే కాదు ఎన్నిసార్లు చెప్పిన లోబడిన వాడు హఠాత్తుగా నాశనం అవనన్న వాక్యం జ్ఞాపకం చేయబడుతుంది కాబట్టి ఎన్నో అవకాశాలు ఇచ్చినాక కూడా వాటిని తృణీకరించి నిర్లక్ష్యం చేసి ప్రభుని ఛాలెంజ్ చేసినప్పుడు ఆ ప్రార్థనకి ఇంకా జవాబు రాదనట్ కాబట్టి నీ ప్రార్థన కూడా వింటాడు దేవుడు నీ ప్రార్థనకి తగిన ప్రతిఫలం ఏంది అతని శరీరం నశించిపోతుంది కానీ అతని ఆత్మ మటుకు పరదేశంలో ఉంటుంది రక్షింపబడుతుంది ఇతని ఆత్మని పరదేశంలో చేర్చుకో ప్రవ్వ అన్న క్షణమే ఆ యొక్క నెక్స్ట్ మూమెంటే అతని కాలం ముగించాల్సి వస్తుందన్నాడు కాబట్టి ఈ సత్యం మనము ఆ మతపరమైన జీవితం నుంచి బయటకు వచ్చిన వారం దాంతో ఎటువంటి పొత్తు మనకి లేదు కానీ ఒక బాధ్యత మటుకు అనుగ్రహించబడింది వారికి ఇష్టం లేకున్నా మనం మటుకు వీటన్నిటిని వారికి చూపించాలా వారిని ప్రభుత్వత నడిపించాలా ఇంతలో సిగ్గుపడది లేదు భయపడదు అసలేదు కాసలు ఎన్నో సార్లు మనం ధ్యానించినవి మన ప్రభు చెప్పి మనుషుల ఎదుట ఎవరైతే తనని ఒప్పుకుంటారో తండ్రి ఎదుట వారిని ఒప్పుకుంటా అన్నాడు కాబట్టి నా నామం నిమిత్తం ఎవరు సిగ్గుపడతారో తండ్రి ఎదుట వారిని గురించి నేను సిగ్గుపడతాను అన్నాడు బాబు కాబట్టి ఇవన్నీ మనకి రకమైన హెచ్చరికల్లాగా ముందు మరియు జ్ఞాపకం చేస్తున్నది ఏంటి అంటే నువ్వు చేయాల్సిన పని ఒకటి ఉంది అది చేస్తలేవు అనేది అది ఏంది చీకట్లో నడుస్తున్న జనులు గొప్ప వెలుగును చూసేదారు ఎట్లా చూస్తారు చూపిస్తేనే కదా ఎవరు చూపిస్తారు బోధకులు చిటికన లేరు మరి ఎవరు లక్ష నలభై మంది తప్ప ఎవరు వీటిని ప్రకటించలేరు పెద్ద వేలు సువార్థికులు బోధకులు ఇద్దరు తప్ప ఎవరు కూడా ప్రజల్ని ప్రభుత్వత నడిపించలేరు అన్నట్టు యాజకుడు ఏం చేస్తాడు ఆరాధనలు నడిపిస్తూ ఉంటాడు మనుషులకు ఉన్న సమస్యలకి పరిష్కారం చూపిస్తూ ఉంటాడు మనిషి కొరకు ప్రార్థించ రక్షింపబడ్డ వారిని అందరినీ మందిరంలో ప్రభు సన్నిధి నడిపిస్తాడు కానీ అన్ని రకాల పనులు చేస్తూ ఉంటాడు ముఖ్యంగా కుటుంబాలలో ఏమైనా సమస్య ఇంటికి ప్రార్థించడము వాళ్ళ పెండిళ్ళు చేయడము పిల్లలకి బర్త్డే ఫంక్షన్స్ చేయడము సమాధుల్లో వెళ్ళడము భూస్థాపన చేయడము ఇటువంటివన్నీ వాళ్ళ పనులు యాజకుల పనులు కానీ రక్షణ నడిపించే వాళ్ళు సువార్థికులు రక్షణను కొనసాగించి కొనసాగింపజేసేవారు బోధకులు కాబట్టి ప్రతి ఒక్కరికి పని అప్పగించబడింది అవి బహు జాగ్రత్తగా చేయాలా నీ పని నీ పిలుపుని నువ్వు గుర్తి గుర్తించగలుగుతాయి అయితే ఇక్కడ ఈ స్త్రీ ఏ రీతిగా అలంకరింపబడింది అన్న విషయమే నేను చూపిస్తూ ఏమన్నానంటే ఈ ఇంగ్లీష్ లో బహు ఆశ్చర్యం ఒకసారి చూడండి అండ్ ద ఉమెన్ వాజ్ అరైడ్ ఇన్ పర్పుల్ అండ్ స్కార్లెట్ కలర్ అండ్ డెక్డ్ విత్ కోల్డ్ అండ్ ఫ్రెషర్ స్టోన్స్ అండ్ బర్ల్స్ అనేది తర్వాత ప్రటన గ్రంథం పద్దెనిమిదో అధ్యయనం చూడండి ఒకసారి ప్రటన గ్రంథము పద్దెనిమిదవ అధ్యయము ఆరవ వచనంలో ఏరి తెగుంది పదహారు సారి అయ్యో అయ్యో సన్నపు నార బట్టలను ధూమ్ర రక్త వర్ణపు వస్త్రములను ధరించుకొని బంగారంతోనూ రత్నములతోనూ నృత్యములతోనూ అలంకరింపబడిన ఇంత చూడండి ఏరి తెగుంది అనే విషయం వాడు జ్ఞాపకం పద్దెనిమిది పదహారు కదా ఇంత ఐశ్వర్యము ఒక్క గడియలోనే పాడైపోయేనే అని చెప్పుకొనొచ్చు దాని బాధను చూచి భయక్రాంతులై దూరంగా నిలుచుదురు ఈ లోకస్తులు భూరాజులు కాబట్టి ఇక్కడ ఈ స్త్రీ ఏ రీతిగా అలంకరింపబడిందని మరోసారి జ్ఞాపనం చేయబడుతుంది మరి కాబట్టి పోయిన వర నేను చెప్పింది ఏంటంటే ఈ స్త్రీ ఏ రీతిగా మనుషులు ఆ రీతిగా వారి గృహాలలో అక అలంకరించుకునేటోళ్ళు కాబట్టి ఇది ఇప్పుడున్నది కాదు ఇది ఇది ఎప్పటి నుంచో ఉంది అన్నట్టు ఈ విధానం కాబట్టి కొంచెంలో మీకు అవి నేను చూపిస్తాను ఇప్పుడు నేను చెప్పిన వచ్చే వారం మనము ద గ్రావెన్ ఇమేజెస్ ఆఫ్ క్రిస్మస్ అన్న అంశం గురించి చూపిస్తాను మీ ఎందుకంటే క్రిస్మస్ చెట్టుని కూడా వాళ్ళు అటనే అలంకరించే ఏ రీతిగా మనకు తెలుసు ఇంకొక త్వరలో ఇంకొక రెండు మూడు నెలలలో అది స్టార్ట్ కాబోతుంది ఆ సీజన్ నవంబర్ ఎండ్ అయిందంటే ఆ సీజన్ స్టార్ట్ అవుతుంది క్రిస్మస్ సీజన్ అంటారు ప్రపంచమంతట చాలా హాలిడేస్ ఏసు ప్రభుని నమ్మని కూడా ఆ పండుగ చేసుకుంటారు ఆశ్చర్యమే యేసు ప్రభు స్వీకరించని వారి కూడా ఆ పండుగ అదొక అదొక ఏమంటాము ఒక నేషనల్ హాలిడే లాగా దాని ఇది అందరికీ వర్తిస్తుంది అన్నట్టు వారు చేసుకుంటారు కానీ ఆ క్రిస్మస్ లో ఉన్న ఆయన ఎందుకు పుట్టిండు అన్న విషయాన్ని మటుకు ఎవరు గ్రహించారు తర్వాత క్రైస్తవులు కూడా ఎవరిని కూడా అనిలని పిలిచి ఆ రోజు ఆ విషయం చెప్పారన్నట్టు పిలుస్తారు అనిలని వాళ్ళకి కేక్ ఇస్తారు బిర్యానీ పెడతారు ఇంటికి పంపిస్తారు అంతే కానీ ఏసు ప్రభు మీ సొంత రక్షణ స్వీకరించాలా ఆయన నీ హృదయంలో జన్మించాలా నష్టపడుతున్నాడు అని ఒకరైనా చెప్తారా ఎవరు చెప్పరు అందుకు ఎందుకు చెప్పారంటే ఆ చెట్టుతో క్రిస్మస్ ట్రీ లాగా వారి జీవితం ఉంది అన్న విషయాన్ని ఈ రోజు నేను మీకు చూపించను ఆశపడుతున్నాను ఆ సీజన్ వస్తే మీరు గమనిస్తారు నవంబర్ ఎండింగ్ అయిందంటే మొత్తము స్టేషనరీ షాప్స్ అన్ని క్రిస్మస్ ట్రీలు లైట్లు స్టార్లతో వెలుగుతూ ఉంటాయి ఎన్ని షాప్స్లలో ఉంటాయి ప్రతి షాప్ ముందు అవన్నీ హ్యాంగింగ్ అవుతూ ఉంటాయి వేలాడ కదా బట్ అన్నింటినీ స్టార్లు ఎక్కడ చూసినా వే కనిపిస్తూ ఉంటాయి తర్వాత మీరు అటు హైటెక్ సిటీకి పోయి ఏంటంటే హోటల్స్ లో పెద్ద పెద్ద ట్రీస్ పెడతారు క్రిస్మస్ ట్రీస్ పెట్టి ఎంత గంభీరంగా అలంకరిస్తారో ఒక్కసారి పోయి చూసి అన్ని ఆఫీసెస్లలో సరే గవర్నమెంట్ ఆఫీసర్లో పెట్టారు కానీ గవర్నమెంట్ ఆఫీసులలో వేరే పండుగలకు పెడతారు కానీ క్రిస్మస్ సీజన్ వస్తే ఐటీ కంపెనీస్లలో హైటెక్ సిటీలో హోటల్స్లలో హాస్పిటల్స్లలో ఇవన్నీ పెడతారనంటే చెట్లను అలంకరించి అనేది మీకు చూపించలే ఆశపడుతుంది ఎందుకంటే ఆ ఏ రీతిగా అయితే ఈ స్త్రీ ఒదిగింపబడిందో ఆ బంగారము వెండి ముత్యాలతో అదే రీతిగా ఈ చెట్టుని అలంకరిస్తారు అలంకరించే వాళ్ళు కూడా అటునే ఉంటారు అనేది ముఖ్యమైన అంశం పదం కదా పద్దెనిమిది గతం పదహారు వర్షాలు మనం ఇందాక మనము ఇంగ్లీష్ చదువుతున్నాయండి అండ్ సెయింగ్ అలాస్ అలాస్ దట్ గ్రేట్ సిటీ దట్ వాస్ క్లోత్ ఇన్ ఫైన్ లిమిన్ అండ్ పర్పుల్ and decked with gold and precious stones and pearls kabatti isthri etlo undanta bangaram tho nu viluvagala ratnalato nu rallato nu mudyamlato nu podigimpavadini anta aithe strong numbers lo 558 lemo undante aabharanalu aabharanalato alankrinipabadinadi anundannattu aithe prakruthi grantham sorry ఎహెచ్కల్ గ్రంథంలో మనం ఒక వీకెండ్ విషయం తీస్తున్నాం చూడండి ఎహెచ్కల్ గ్రంథము పదహారవ అధ్యాయము పదహార వచనము ఎహెచ్కల గ్రంథము పదహారవ అధ్యాయము అనేకమైన బైబుల్ రెఫరెన్సెస్ ని మనం మీరు చూడబోడుతున్నాము ఎహెచ్కల్ గ్రంథము పదహారవ అధ్యాయము పదహారవచనము మరియు నీ వస్త్రములో కొన్ని తీసి చిత్రంగా అలంకరింపబడిన ఉన్నత స్థలంను ఏర్పరిచి వాటి మీద పండుకొని విభిచారం చేసి తివి అట్టి కార్యములు ఎంత మాత్రం జరగకూడనివి అట్టివియో ఇక అటువో ఇక జరగవు కాబట్టి పదిహేడు వచనంలో నేను నీకు ఇచ్చిన బంగారువియో వెండియునైనా తీసుకొని నీవు పురుష రూప విగ్రహం చేసుకొని వాటితో విభిచరించి కాబట్టి ఇక్కడ విభిచారము విగ్రహాలన్నీ పూజించడము అనేది చెప్పబడుతుంది ముఖ్యంగా పదిహేడ వచనాలు అది ఎట్లా బంగారంతోనూ అవి చేయబడ్డాయి అంటే ఆ రూపం పురుష రూపము అంటే విగ్రహములని అంటే దేవుళ్ళలుగా తయారు చేసుకున్నారు సరే దేవతలకు కూడా తయారు చేసుకున్నారు కానీ ఎక్కువ మటుకు దేవుళ్ళని తయారు చేసుకున్నారు వీళ్ళు పురుష రూపం బయలు దేవతలను అట్లా తయారు చేసుకున్నారు చేసుకొని వాటిని పూజించరు అంటే వాటితో వ్యవచరించినట్టు వాటితో పూజించరు అన్నారు దేవుని దృష్టిలో ఏంటంటే క్రైస్తవ జీవితము ఏ రీతి లేక ఇస్వల్పి ఏ రీతిగా జీవించాలా ప్రభుకి ప్రభుత్వ సాహసం కలిగి ప్రతి ఆయనతో సంభాషిస్తూ జీవించాలా ఆయనకి ఇష్టమైనది కానీ ఆయనకి వ్యతిరేకంగా విగ్రహాలను చేసుకొని వాటిని పూజించడం వలన ఆయన దాన్ని వ్యభిచారంతో పోలుస్తున్నట్టు అంటే అంత భయంకరమైందనట్టు అయితే ఇస్రాయల్ ప్రజలు కూడా అట్లనే జీవించు అనేది ఈ వాక్యం హెచ్చరిస్తుంది అన్నట్టు ఇస్రాయల్ కూడా పాత నిబంధన కాలంలో అట్లనే ధరింపు వాళ్ళ వస్త్రాలు అట్లనే ఉన్నాయి వాళ్ళు ధరించిన వస్త్రాలు ఎక్కడన్నాయి అక్కనే బంగారు వెండి నగలతో వాళ్ళు ఆ యొక్క విగ్రహాలను చేసుకొని పురుష రూప విగ్రహాలను చేసుకొని వాటితో వ్యభిచరించిండ్రు అన్న విషయాన్ని జ్ఞాపం చేస్తుంది దేవుడు ప్రభుకి వలసిన ఆయక యొక్క మహిమను దుష్ట ఆత్మలకి ఇచ్చిండన్నట్టుంది కాబట్టి ఈ రోజు ఏ రీతిగా ఉంది ఈరోజు ప్రకృతి పరంగా కైస్తవ జీవితం విగ్రహాలను పెట్టుకుంది పౌలు అందుకే కొరతులు రాసిన పత్రికలో ఒక విషయం జ్ఞాపకం చేస్తారు మనం గతంలో తీసినాం మేము ఎవరిని కూడా శరీర ఎరగాము అంటాడు పౌలు అంటే ఏంటి శరీరం అంటే కండ కనిపించే రీతిగా ఎవరిని మనం గుర్తించొద్దు అంటుండ అక్కడ యేసు ప్రభు శరీరంలో వచ్చిన లోకంలో శరీరంలో పుట్టిండు మరణించిండు తిరిగి లేచిండు ఆయన శరీరంలోనే ఉన్నాడు మహిమ శరీరంలో తెలుసు మనకి కానీ ఏసు ప్రభు వచ్చినా కూడా మేము అతన్ని ఎరగము అంటాడు అంటే యేసుప్రభు ఫోటో పెట్టుకుని నేను ఒప్పుకొని అంటాడు ఎందుకంటే ఏసు ప్రభుని కూడా మేము ఆత్మలోనే ఎరుగుతాము అంటున్నాడు కాబట్టి ఆ ఒక్క వాక్యమే నూతన నిబంధన పుస్తకాలను మొదటి రెండో గ్రంతులు చెప్పకపోతాం ఆ ఆ ఒక్క వాక్యము ఏసుప్రభు యొక్క ఫోటోలు యేసు యొక్క స్టాచ్యూస్ బొమ్మలు విగ్రహాలు పెట్టుకోవద్దు అనున్న వాక్యం ఎందుకంటే విగ్రహాలు దేవునికి బహు అసయం ఆయన మొదటి నుంచి ఒకటే విధానం ఏంది విగ్రహాలని పూజించకూడదు అన్న విషయాన్ని అక్కడ మనకి హెచ్చరిస్తున్నాడు ముఖ్యంగా మీరు చూడండి నిర్గామకాండము ఇరవై అధ్యాయము పది ఆగ్యలకు సంబంధించిన పుస్తకం కదా గ్రంథం కదా అధ్యాయం కదా అక్కడ ఒక విషయాన్ని హెచ్చరిస్తుంటాడు చాలా మంది దీన్ని వ్యతిరేకిస్తుంటారు మనం చేస్తాం క్రైస్తవులు పది ఆగ్గ్యలు పాటించాలన్నా వద్దా పాటించకపోతే జైలు ఉండాల్సి వస్తుంది మొదటి నాలుగు ఆగ్గాలు పాటించకపోతే నువ్వు పర్లోకి రాజ్యానికి పోలేవు తక్కిన ఆరు ఆగ్ఞాలులు పాటించకపోతే నువ్వు జైలు ఉండాలి సార్ అసలు పద్నాలుగు సంవత్సరాలు మినిమం కాబట్టి చెప్పండి అవి పాటించాలి నా వద్దా మోసే రచించ మోసే అని మోసేకి దేవుడు వాటిని రాసిండు కానీ మోసే మోసేది కాదది అది మన ప్రభుది అయన మాట్లా ఆయన చెప్పినప్పుడు రాసుకున్న పుస్తకం ఆయన స్వహస్థలతో మన తండ్రి తన స్వహస్థలతో పలకల మీద రాతి పలకల మీద రాసి ఇచ్చిన ఆ యొక్క ఆజ్ఞలవి వ్యభిచారంలో పట్టబడ్డ స్త్రీని వీళ్ళు శాస్త్రులు పరిచయం మూసే ధర్మశాస్త్రం ప్రకారంగా విభిచారంలో పట్టబడిన ఈ స్త్రీని రాళ్ళతో కొట్టి చంపాలి కదా నువ్వేమంటావు అంటే ఆయన మౌనంగా ఉన్నాడు దాని తర్వాత నేలను రాస్తున్నాడు అని మీకు చూపించడం గ్రతంలో ఏం రాసిన నేలలో చెప్పండి అదే ఆయన ఒక ఆజ్ఞం చూపిస్తుండడు వ్యభిచరింపకుడి అని రాయబడి ఆయన రాస్తున్నాడు ఆయన చదువుతాడు నేల మీద అది వాళ్ళకి అర్థమైంది కానీ ఎవరికి అర్థం కాల తర్వాత అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు అని డైరెక్ట్ గా చెప్తుండు వాళ్ళకే మీరేమో ఈ స్త్రీని పట్టుకున్నారు కానీ స్త్రీతో వ్యభిచరించినప్పుడు నువ్వు కదా అని వాడిని హెచ్చరిస్తుండడు రాళ్ళు పట్టుకున్నాడు అంటే వాళ్ళు సెటప్ పెట్టి ఆ స్త్రీని అట్లా పట్టుకొని తీసుకొని వచ్చారు ఆయన కళ్ళ కాళ్ళ ఎదుటి కాబట్టి తన హస్తాలతో రాతి పలకల మీద రాసిన ఆ దేవుడే తర్వాత నేళ్ల మీద రాస్తున్నాడు అన్న విషయాన్ని ప్రభు మనకి మెలుపూరుస్తుంది ఈరోజు అప్పుడు అది చదివిన వాళ్ళు వారి హృదయాలు మండినయి వాళ్ళు పడేసి వెళ్ళిపోయినారు ఎందుకంటే వాడు పహాటంగా కావాలనే సెటప్ చేసి ఆ స్త్రీని అట్లా పట్టుకొని తీసుకొచ్చారు యాక్చువల్ గా టార్గెట్ ఆ స్త్రీగానే కాదు టార్గెట్ మన ప్రభు మన ప్రభుని రాళ్లతను కొట్టి చంపాలని తీర్మానించుకున్న ఆ రోజు మనం ఎట్లన్నా ఈ దుయినా మూషకి వ్యతిరేకంగా మాట్లాడతలేదా అని తీర్మానించుకున్నాను వాళ్ళు కానీ వారి హృదయరాశ్యం కలిగిన గొప్ప దేవుడు వారి హృదయాన్ని తారుమారు పంపించింది వాపస్ వేషధారకులు ఈ దుయినం కూడా అదే గుణగణం మనలాగా అనిపిస్తుంటుంది చూడండి అది ఏమని చెప్పడుతుంది ఇరవై దేవుడు ఈ ఆగలని వివరించి చెప్పారు నీ దేవుడని వ్యవహారం నేనే నేనే దాసుల గృహమైన ఐగుప్తుల నుండి నువ్వు వెలుపలికి రప్పించి అది ప్రకృతి సహజంగా ఆత్మీయ పాపము అనే బానిసత్వం నుంచి నిన్ను బయటకు తీసుకుని వచ్చి వాడిని నేనే నేను తప్ప వేరే ఒక దేవుడు నీకు ఉండకూడదు పైన ఆకాశం అందే కానీ భూమి అందే భూమి క్రింద నీల అందే దేని రూపంలో అయిన నీవు చేసుకునకూడదు వాటికి సాగిల పడకూడదు వాటిని పూజింపకూడదు వీలనగా నీ దేవునయ్య నీ దేవుడైన యుగవనకు నేను రోషము గల దేవుడను నన్ను ద్వేషించి వారి విషయంలో మూడు నాలుగు తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదుగా రప్పించొచ్చు నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు వారిని వెయ్యి తరముల వరకు కలిగించి వాడనన్నాను అంటే మూడు నాలుగు తరముల వరకు దేవుడు వారి మీద తన శిక్షణ పెడతాడు తన కోపాన్ని ఎందుకు మీరు అనొచ్చి తండ్రులు చేస్తే తండ్రిల దోషం కుమారు మీదకి ఎట్లా రప్పిస్తాడు అంటే తండ్రులు చేసిన పాపం కుమారు చేస్తారు కదా మూడు తరాలు అంటే తాత మనముడు ముని తాత కొడుకు మనమడు ముని మనమడు ముగ్గురు కదా కాబట్టి తాత చేసింది కుమారుడు చేస్తున్నాడు కుమారుడు చేసింది మనవాడు చేస్తున్నాడు మమ్మడు మనవాడు చేసింది ముని మనమడు కాబట్టి నాలుగు తరాల వరకు శిక్ష ఉంటుంది అనేటువంటి బహుశ ఐదవ తరంలోనే వాళ్ళు పా పా మారు అందుకే మన తాతల కాలం కూడా అంతే కదా మన ముత్తాతలంతా నశించిపోయిన వారు ఎందుకు వారు విగ్రహాలను పూజించిన వారు మన కూర రక్షణ రక్షణ ప్రకటిస్తేనే కదా మనం మన తరం నుంచి లేక మన మన తండ్రి నుంచి రక్షణ పూజ ముందుకు వచ్చిన మన తాతల నుంచి పొందిన కానీ ముత్తాతల మటుకు వారే కదా ప్రణాళికలో లేని వారే కదా వాళ్ళంతా కాబట్టి ఆయన ఆగ్లను గైకున్న వారిని వాటిని నన్ను ప్రేమించి నా ఆగలను గైకున్న వారిని వెయ్యి తరముల వరకు కరణించబడి ఏంటంటే నువ్వు రక్షణ పొంది ఆయన ఆగలని ఆయనను ప్రేమిస్తూ అంటే ఆయన చెప్పిన మాటలు గైకొని వాటి ప్రకారంగా జీవిస్తూ అనుసరిస్తూ ఆయన ఆగలను గైకొని అంటే నీ జీవితంలో అవలంబించుకున్నంత వరకు వెయ్యి తరములు నీ సంతానాన్ని ఆయన కరణిస్తాడన్నాడు కనికరం చూపిస్తా అన్నాడు ప్రతిరోజు ప్రార్థన చేశాడు అదే ఫస్ట్ నాకు నీకు అనికరం కాదా నా కుటుంబం మీద నీకు అనికరాన్ని చూపించి ప్రభావ మీద నీకు అనికరాన్ని చూపించి ప్రభావ అని ప్రార్థన చేస్తారు ఎందుకంటే అది మనకు చాలా అవసరం ఈ రోజు గారు విరవీరుగుతూ అదే రీతిగా మనము చాలా ఏమంటారంటే ఒకసారి నువ్వు రక్షణ పొందితే మీ తాతల నుంచి వచ్చిన పాపంలో నుంచి నీకు విడుదల కదా అని కానీ నేను నిర్గామా కాలంలో నుంచి ఒక వాక్యం చూపించిన గతంలో మీకు ఫ్యామిలీ ఆల్టర్స్ అన్న వాక్యం మీరు చదివితే మీకు అర్థమవుతుంది మీకు అర్థమవుతుంది మన పూర్వీకులు మన ఇంటి పేరుని అదృష్ట ఆత్మలకి అప్పగించారు అది ఎట్లా రక్తము ఒలికించి ఉడంబడిక తీసుకున్నారు లీగల్ అగ్రిమెంట్ ఇచ్చారు దానికి కాబట్టి లీగల్ అగ్రిమెంట్స్ అవందుకే ఎందుకంటే నేను చూసిన దయ్యాలు రక్షింపబడ్డ వారినే కాదు నేను పాస్టర్లో కూడా చూసిన వాక్యం దయ్యం ప్రేయర్ చేసే దయం పాస్టర్ మాట్లాడింది నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నానండి ఎవరు ఎక్స్పీరియన్స్ కాదు పాస్టర్ చాలా పెద్ద చర్చ దగ్గర త్రీ హండ్రెడ్ మెంబర్స్ ఆ పాస్టర్కి దయం పట్టింది ఎందుకంటే నాకు తెలుసు ఎందుకు పడుతుందో నువ్వు ఆత్మీయ స్థితిలో ఒక ర్యాంక్ ఎదగనప్పుడు అవి చాలా పవర్ఫుల్ దయ్యాలు అవి ప్రధానులు నువ్వు దాంతో సవాల్ చేస్తావు వీరవి ఏ స్థాని నువ్వు బంధిస్తున్నట్టంటారా స్కెవ కుమారుడా నువ్వు నువ్వు ఎవడివి నాకు వెళ్ళలేదంట అవి అమాంతంగా దూరుతాయి వాళ్ళకి అప్పుడు ఏమవుతుందంటే పాస్టర్లు అందులోంచి బయటికి రావడం చాలా కష్టం దాని తర్వాత వాళ్ళ బహు భయంకరంగా ఉంటాయ అటువంటి పాస్టర్ సండే వచ్చి వాకింగ్ చెప్తేంటే చెప్పండి అటువంటి పాస్టర్ నీ తల మీద చేపెట్టి ప్రారంభ చెప్పండి ఎన్ని కొన్ని వందల దయాలు ఉంటాయి అప్పుడు అక్కడ అందుకే ఆ బులోని ఎట్లుంది అది దయములకు ఆ నిలయం ప్రతి అపవిత్ర ఆత్మకు ఉనికి పట్టు అని ఎందుకు చెప్పినాడు ఇప్పుడు మనకు వాక్యం చూపించింది ఈ దినం మతపరమైన జీవితం అట్లా లీడర్ ని పట్టింది ఒకసారి ఇట్లనే జరిగింది ఒక పాస్ తారీఖు మొత్తం బట్టలు ఇప్పేసి నగ్నంగా ఇంట్లో ఒక రూమ్ల చీగట్లన్నీ తలుపులన్నీ కిటికీలన్నీ వేసుకొని కూర్చుంటున్నాడు అది మళ్ళీ వారం వారం అట్లనే కూర్చుంటున్నాడు సండే మళ్ళీ బయటకు వచ్చి చర్చ నడిపేయాలి కదా చాలా కష్టమైపోయింది అయితే ఇంకా చూసి చూసి నాకు ఫోన్ చేశారు ఒకరోజు అన్నా మీరు ఎట్లన్నా రావాలన్నా అంటే ఏం చెప్తలేరు వాళ్ళు వచ్చి ఇట్లా అట్లా వచ్చి ప్రార్థన చేసిపో ఇంట్లా అని సరే అనేసి నేను వాళ్ళ ఇంటికి పోతే లోపలపై కూర్చున్నాడు పిల్లడు పాస్టరు నేను ఫ్రంట్ రూమ్లో కూర్చున్నా వాళ్ళ అమ్మ నాకు చెప్పింది స్టోరీ దాన్ని అయితే నేను తలుపు కొట్టినా కొడితే ఆ బ్రదర్ బట్టలు తీసుకొని బయటకు వచ్చింది కండ్ల కదా దయ్యాలు ఉంటే ఇట్లా ఉంచుకుంటే నేను అయితే ఏం బ్రదర్ బాగున్నావా అంటే అంతా బాగానే ఉన్నాయని చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు నాకు అప్పుడు ఒకటి స్పిరిట్ దేవుని ఆత్మ హెచ్చరిస్తుంది ఈ నన్ను ఒక దయ్యం ప్రధాని నువ్వు ఎవరితో పోరాడుతున్నావో నీకు తెలవాలా ఎఫ్ఎస్ రాష్ట్రపత్రిక ఆరోగ్యంలో దానికి లీగల్ హక్కు ఎవడిచ్చిండు ఆ లీగల్ హక్ ని నువ్వు తుని బ్రేక్ చేయగలగవా నీ పరిచర్యలో నీకు అధికారం ఉందా మీ తాతలు మీ ముత్తాతలు లీగల్ గా కాంట్రాక్ట్ పెట్టుకున్నారు బండితో దురాత్మతో మా తరతరంలో మా పిల్లలందరినీ నువ్వే కాపాడాలా నువ్వే ఆశ్రదించాలా నేను రక్తం ఒలికించి నీతో నిబంధన చేసుకున్నా అన్నప్పుడు నిబంధనను ఎవడు తృంఛలడు మీ తాత బతకలేడు కదా మీ తాత ఎప్పుడు చచ్చిపోయిండు నిబంధనలు చేసి చచ్చిపోయింది దయమంటే నాకు ఇంకా కుటుంబం మీద అందుకు ఆ రోగాలు మీ తాతలకు ఉన్న అలవాట్లు అంటే కరణం అదే నేను రక్షణ పొందినా మీద అన్ని కొట్టేసిండు కదా దాన్ని గళితుల చాలా తీట ఆయన కొట్టేసిండు కానీ దాన్ని అమలు పరచుకోవాల్సింది నువ్వే ఇది యుద్ధం అనేసి మనకు తెలుసు రాష్ట్రపతికి ఆరోగ్యంలో ప్రతిరోజు నువ్వు కొట్లాడుతున్నావు నీ శరీరంలో నీకు శత్రు నేను చూపించిన నీ శర్రంతో నువ్వు పోరాడాలని ఉంది వాక్యం నీ సొంత శరీరంతో బయట శరీరాలు కాదు బయట మనుషులతో మనం పోరాడం కానీ నీ ఉంది నీకు వేదన దాంతో నువ్వు పోరాడుతున్నావు నీకున్న రోగంతో పోరాడుతున్నావు నీకున్న చెడు అలవాట్లతోనే నువ్వు పోరాడుతున్నావు క్రైస్తవ జీవితము వీటిని గ్రహించలేని స్థితిలో ఉంటూ వారి జీవితాలన్నీ కృషింప చేసుకొని త్వరగా ముగించుతున్నారు కాలలు అవేమో పూర్వీకుల నుంచి ఉడంబడిక చేసుకున్న దురాత్మలు వాటి ఆ యొక్క చట్టపరంగా ఉన్న ఆ హక్కుని అవి గట్టిగా పట్టుకొని ఉన్నాయి అవి ఇలాంటిలో మస్తమని చూసినప్పుడు అంటాయి ప్రేయర్ చేసినప్పుడు దేవుడు నాకు అప్పుడు చూపించిండు ఆ పాస్టర్ పరిస్థితి ఏంటనే అని మేము ఓపెన్ గా తర్వాత వాళ్ళ ఇంటి మీద అయ్యే ఉన్నాయో మంత్రాలు నువ్వు సవాల్ చేయొద్దు ఎవరిని బయట ఎవడు మంత్రగాడో నీకేం తెలుసు పైగా ను దయ్యాలు వెళ్ళగొట్టినప్పుడు అవి మంత్రగాలను పంపించిన దయాలు ఉంటాయి అవి పోయి చెప్తే పలాని వ్యక్తి నాకు పలాని వ్యక్తి నా వెళ్ళగొట్టిందంటే వాడు మరీ పక్కడబందిగా నీ మీద జన్పిస్తాడు దీని వల్ల నా బిజినెస్ దెబ్బతింటుందని అర్థమవుతుందా ఎంత కష్టమో సేవ పరిచేదాన్ని ఎంతమంది మంత్రాగాల తనుకోట్లాడినా గతంలో చాలా మంది అటాక్ కూడా చేస్తారు కానీ ఆత్మీయ స్థితిలో నువ్వు హయ్యర్ ర్యాంక్స్ కి ఎదగకపోతే మటుకు నువ్వు సేవలో ఏం ఏమైతుందో కొన్నిసార్లు భయం వేస్తూ ఉంటది నువ్వు అనుకుంటావు నేను అంత బానే ఉన్నాను అనుకుంటావు కానీ తెలియదు నువ్వు ఆత్మీయ ర్యాంక్ లో ఆత్మీయ ఇంకా ఉన్నతంగా ఎదగలేదు ఎదిగిన రోజే నువ్వు వాటి మీద విజయం పొందగలవు అవి మాట వింటాయి నేను లీగల్ కాంట్రాక్ట్ ని వెరగొడుతున్నా నువ్వు చెప్పగలవు అసలు నీకు ఆ తాటే రాదు కదా నీకు ఆ తాటే రాదు కదా న్యాయబద్ధమైన ఈ చట్టం ఈ యొక్క హక్కుని నేను వెనక్ కొడుతున్నా అని నువ్వు ఎప్పుడు చెప్పగలవు రానప్పుడు నీకు చెప్పలేవు కాబట్టి దానివల్ల ఏం జరుగుతుంది ఇంకొక జనరేషన్ వరకు వెళ్ళిపోతుంటుంది అవడంబడిగా రక్తం పెద్ద కలిగింది కాబట్టి రక్షణ పొందిన నీ బ్లడ్ ఉంటాయి పూర్వీకుల రోగాలు రక్షణ పొందిన నీ నీలో ఉంటే పూర్వీకుల చెడు అలవాట్లు తాతలు ఎంత భయంకరంగా పాపంలో జీవించో వెభిచరులు జీవించో మన మళ్ళ వరకు ముని మళ్ళ వాళ్ళ వరకు వస్తూనే ఉంటాయి తాతలు తాగిన త్రాగుడు అలవాట్లన్నీ పిల్లలకు వచ్చేస్తూ ఉంటాయి అవి నీతో ఎండు కావాలా నీ తర్వాత నీ పిల్లలకి రావద్దు అవి మనం చెప్తా ఉంటాం నిశ్చితం పౌలకం నెరవేరినట్లు నా ఇంక నా కుటుంబం నెరవేరణ కాక నా గర్భంలో నెరవేరణ కాక నన్ను ప్రార్థించమని చెప్తాను ఎందుకంటే పరలోకంలో తండ్రి చిత్తం ఏందో అది నీ జీవితంలో నెరవేర అక్కడ నెరవేరి నీకు నెరవలనట్లుగా నీ చిత్తము పరలోకం మంది నెరవేరినట్లు భూమి ఎందుకు నెరవేరను కాక ఆయన ఇదే ఆ లీగల్ కాంట్రాక్ట్ ని నువ్వు బ్రేక్ చేయాలా నీకు హక్కు రావాలా అంటే నువ్వు ఈ విధానాలు నేర్చుకోవాలి ఈ ప్రార్థనా విధానాలు కానీ చర్చ లేదు పోగొట్టుకుంది ఎందుకే పాస్టర్స్ కన్నీ రోగాలు పాస్టర్ కన్నా రోగం ఉంటుంది పాస్టర్ భార్య కన్నా రోగం ఉంటుంది నువ్వు ఎట్లా స్వస్థత నీకే స్వస్థత లేనప్పుడు నువ్వు ఎట్లా దాని గురించి సాక్ష్యం ఇవ్వగలవు జస్ట్ సెటిల్ అయిపోతావు వాక్యంకి పాట వర్షిప్ చేసుకోవాలా వాక్యం చేసుకోవాలా వాక్యం చేసుకోవాలా పాటలు పాడుకోవాలా కానుకాలను స్వీకరించాలా క్లోజ్ చేసేయాలి చర్చ్ ఇట్లా తయారైంది ప్రపంచం పైకి భక్తి కానీ శక్తిని ఆశ్రించిన జీవితం అని వాక్యం ఎందుకు ఈ రోజు క్రైస్తవ జీవితం కాబట్టి హెహెచ్కల్ గ్రంథంలో మటుకు బహుతేటా గృహం ఒకసారి చూడండి ఎహెచ్కల్ గ్రంథము పద్దెనిమిదో వచ్చినము ఇరవై వచ్చినాము ఎహెచ్కల్ గ్రంథము పద్దెనిమిదో వచ్చినముహెచ్కల్ గ్రంథము పద్దెనిమిది ఇరవై పంతొమ్మిది చూడండి అయితే మీ కుమారుడు తన తండ్రి యొక్క దోష శిక్షను ఎలా మోయట లేదని కుమారుడు నీతి న్యాయముని అనుసరించి నా కట్టడాలని అనుసరించి గైకోనేను గనుక అతడు అవశ్యముగా బ్రతుకును ఇప్పుడు కుమారుడు తండ్రి జీవించకపోతేనే అనుంది వాక్యం తండ్రి చేసిన పాపములకు తండ్రి ఖచ్చితంగా మరణ శిక్షణ ఉందను కానీ కుమారుడు నీతి న్యాయను అనుసరించి నా కట్టడలన్నిటినీ అనుసరించి గైకోనను గనుక అతడు అవశ్యముగా బ్రతుకును నా కట్టడలను అనుసరించి గైకోనను గనుక అతడు అవశ్యం బ్రతుకును మంచిదే బ్రతుకుతాడు ఇంతే జీవంలో ఉంటాడు కానీ రోగాల నుంచి ఎప్పుడు బయటికి రావాలా పాపము చేయి వాడే మరణం నందును తండ్రి యొక్క దోష శిక్షను కుమారుడు మోయట లేదు అని కుమరుని దోష శిక్షను తండ్రి మోయడు కాబట్టి నీతి నీతి ఆ నీతి పరునికే చెందును దుష్టిని ఆ దృష్టినికే చెందును అయితే దుష్టుడు తాను చేసిన పాపములు అన్నిటిని విడిచి నా కట్టడలన్నిటిని అనుసరించి నీతిని అనుసరించి న్యాయము జరిగించిన వల్ల అతడు మరణము నొందడు న్యాయము అతడు మరణము నొందడు అవశంగా అతడు బ్రతుకును ఇవి రక్షణకు సంబంధించిన వాక్యం మనకు తెలుసు కానీ చూడండి రక్షణ పొంది కూడా ఎందుకు చెడు అలవాట్ల నుంచి విడుదల పొందలేకపోతున్నా నేను పాయింట్ మీకు నేను ఎందుకంటే శరీరము ఇంకా వాణి ఆధీనంలో ఉంది నేను చాలా మంది చూసిన పాష్టాలు మాట్లాడుతున్నా అలవాటు నుంచి నేను బయటికి రాలేకపోతున్నాను బ్రదర్ అరే మీరు రాష్ట్ర పొందిన వాళ్ళే కదా మీరు బాప్సం పొందినారు ఇంత వాక్యం తెలిసిన ఇంత గంభీరంగా వాక్యం చెప్తారు ఎందుకు దాని మీద విజయం పొందలేకపోతున్నారు నా వల్ల కావట్లేదు బ్రదర్ అంటారు వాళ్ళ నేను అభిషేకం పొందిన వారి గురించి అరే పరశురాత్మ అభిషేకం కూడా పొందినావు కదా నీకు పరశురాత్మలు వస్తే వాక్యం అయినా కానీ ఎందుకు విజయం పొందలేకపోతున్నావు నీ బలహీనతల మీద శరీర వ్యామోహాల మీద నీ నేత్రాశాల మీద ఎందుకు ధన వ్యామోహం మీద నువ్వు విజయం పొందలేకపోతున్నా కాబట్టి ఆ యొక్క లీగల్ హక్కుని నువ్వు బ్రేక్ చేయకపోతే మటుకు బహు కష్టం అన్నట్టు కాంప్రమైజ్ అయిపోతావు సగం సత్యమైన జీవిస్తావు జీవితాంతం గల్తె రాష్ట్ర పార్టీలు కూడా ప్రభు పావులు ఆ విషయాన్ని మనకి జ్ఞాపకం చేస్తాడు ఏసు ప్రభు యొక్క తెలువ రక్తం చేత మనల్ని సమాధాన పరుచుకున్నాడు కాబట్టి పాపంకి మన మీద హక్కు లేదు అవును రక్షణ పొందిన కరెక్టే నీ ఆత్మ రక్షణ పొందింది కానీ నీ శర్రం మీద పౌన్ అదే కదా రక్షణ అనేది కేవలం నీ ఆత్మకే కాదు నీ ప్రాణానికి నీ శర్రానికి కూడా అన్నాడు అది వాక్యం ఎవరికి తెలియదు కూడా చర్చలు ఈరోజు అక్కడ మనం చూసినాం గతంలో రికార్డింగ్స్ లో ఉంటాయి ఎందుకంటే మన మన జీవన విధానమే మూడు అరలుగా లేక మూడు కంపార్ట్మెంట్స్ లాగా ఉంది అని చూపిస్తుంది వాక్యం ద బాడీ సోల్ అండ్ ద స్పిరిట్ నీ శరీరము నీ ప్రాణము నీ యొక్క ఆత్మ ఆత్మ రక్షింపబడుతుంది కానీ నీ ప్రాణము నీ శరీరము అవి ఉడమడిక కదా వాటికి కూడా ఫిర్తలు రావాలి కదా ఆ లెవెల్లో నీకు సత్యం అర్థమైతేనే కానీ నువ్వు సంపూర్ణ రక్షణలకు లేవు అన్నట్టు సంపూర్ణ సువార్త అంటే కూడా అర్థం అదే కదా సంపూర్ణ సువార్త అంటే ఏంటి సంపూర్ణంగా రక్షణకు రావాలనేదే కదా సంపూర్ణ సువార్త సంఘం అని పెట్టుకుంటారు కానీ వాళ్ళకి తెలియదు కాబట్టి ఈ దినం మనం గ్రహించేలా మతపరమైన జీవితాన్ని విడిచిపెట్టకపోతే నువ్వు ఒకటే తీర్మానం నువ్వు ఈ దేస్లోనన్నా సేవించాల్సి వస్తుంది లేక ఈ ముఖం సేవించాల్సి వస్తూ ఉంటుంది ఏసులోన్నా లేక బెలియాలనన్నా సేవించాల్సి వస్తూ రెండికి నువ్వు దాసుంగి కాలేవు అని వాక్యం హెచ్చరిస్తాను తెలియాలంటే తెలుసు మనకి డబ్బు అని యేసు ప్రభుని డబ్బు డబ్బుతో పోలుస్తుంది లోకం కానీ మనకు తెలుసు ఈ లోకాన్ని సంపాదించుకోవడానికి ఒక మనం ప్రయస్పడుతుందని కాబట్టి యహశువ గ్రంథము ప అధ్యాయంలో మనం చూస్తాము పదిహేనవ వర్షంలో ఇది నా మీరు తీర్మానించుకోండి అది ఈరోజు కూడా వర్తిస్తుంది ఈ ఛాలెంజ్ యహోశువ ఛాలెంజ్ అంటాం కానీ యహోశువ సవాల్ ఈ దినం ఏర్ప ఈ దినం మీరు తీర్మానించుకోండి ఎవరిని సేవించదరు నేను నైన్టీ వారు యోహోవాన్ని సేవించదు అని వాళ్ళు తీర్మానించుకున్నారు కానీ తక్కిన ఇష్టపాల గురించి మాట్లాడుతున్నాడు మీరు ఎవరిని సేవిస్తారు మేము కూడా యహోవాన్ని సేవిస్తామని చెప్పి చివరికి మళ్ళా వాళ్ళు ఈ లోకాన్ని సేవించారు బిలియాలని పూజించారు రకరకాల దేవతలను పూజించారు ముఖ్యంగా ఆ చూడండి ఏహెచ్కల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఇప్పుడు కొంచెం కొంచెం ర్యాపిడ్ గా వెళ్ళిపోతున్నాయి వాక్యంలో ఎహెచ్కల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము చూడండి ఇస్లాల్ పల్లెలు ఎట్లా జీవించు క్రైస్తవులు కూడా వాక్యం చెప్తుంది ఎనిమిదో అధ్యాయం అంతా ఆశ్చర్యంగా ఉంటుంది మనకి ఆరవ సంవత్సరం ఆరవ నెల ఐదవ దినం అంటే సిక్స్ సిక్స్టీ ఆరవ సంవత్సరం ఆరవ నెల ఐదవ దినంన నేను నా ఇంట కూర్చొని ఉండగాను యూధా పెద్దలు నా ఎదుట కూర్చుండగాను ప్రవీణ యహోవ హస్తము నా మీదికి వచ్చెను అంతటి నేను చూడగా అగ్నిని పోలిన ఆకారము నాకు కనబడేను అంటే దేవుడు అగ్నేందర్శని నడు మొదలుకొని దిగు వరకు అగ్నిమయమనట్టుగాను నడుం మొదలుకొని పైకి తేజమైమట్టుగాను కరుగుచున్న అపరింజీ ఆయన నాకు కనబడేను దేవుని బాడీ ఎట్లా ఉంటుంది అనేది ఏహెచ్కల్ ఒకడు చూడగలిగిండు లిక్విడ్ గోల్డ్ మండుతున్న లిక్విడ్ గోల్డ్ లాగా మన తండ్రి శరీరం అయితే మరియు చేయి ఒకటి ఆయన చాపి తల వెంటుకలను పట్టుకొనగా ఆత్మ భూమి ఆకాశంల మధ్యకు నన్ను ఎత్తి నేను దేవుని దర్శనలను చుచుచుండగా చూడండి హెచ్ జీవితంలో జీవితానికి మన జీవితానికి ఎట్లా ఉంది మనకున్న ఇటువంటి అనుభవాలను మనం హెచ్చరించుకోవాలి ఆత్మ లేకపోతే నీకు ఆ అవకాశం ఉండదని చెప్తుంది ఇక్కడ నేను దేవుని దర్శనం చూస్తుండగా ఎవరుశలేం నాకు ఎర్షిలేం నాకు ఉత్తర వైపున ఉన్న ఆవరణము ద్వారము దగ్గర రోషము పుట్టించు విగ్రహస్థానంలో నన్ను దించిండు దేవుని ఆత్మ రోషము పుట్టించి విగ్రహముంది ఇమేజ్ ఆఫ్ జెలసీ అంటాం ఇంగ్లీష్ ఈ రోజునని మీకు చూపిస్తా వాక్యం ఇమేజ్ ఆఫ్ జలసి అంటే ఏందనండి గతంలో అక్కడక్కడ చూపించిన రికార్డింగ్స్ లో ఇక్కడ మరోసారి మనకు దక్కింది ఇమేజ్ ఆఫ్ జలసీ అంటే దేవునికి రోషం పుట్టించే ఈ విగ్రహం అన్నట్టు ఇది దేవునికి చాలా రోషం పుట్టిస్తుంది దీన్ని నువ్వు చెప్తుంది వాక్యం చూడండి అంతటా లోయలో నాకు కనబడిన దశ రూపంగా దేవుని ప్రభావం అచ్చట కనబడేను నరకొతుడ ఉత్తర వైపు తేరి చూడమని యహోవ నాకు సెలవేగా ఉత్తరవైపున బలిపిటపు గుమ్మము లోపల రోషము పుట్టించే విగ్రహము కనబడను అంటే మందిరంలో సొలమోను కట్టిన మందిరంలో వీళ్ళు ఒక మూడు విగ్రహాన్ని పెట్టుకుంటారు అంటాం ఇస్తాల్పదు దేవునికి బహు రోషం పుట్టించే విగ్రహం ఇది అంతట ఇలాగ సెలవిచ్చాయి నరకుతుందా వారు చేయుదని నేను కదా నా పరిశుధ స్థలమును నేను విడిచిపోనట్లుగా ఆయన విడిచిపోయిన చూడండి ఇక్కడ ప్రతి నిబంధనకు వస్తే చర్చిలో ఉండడా ప్రభు అంటే లీడన్ చూపిస్తున్నాడు వాక్యం లవోదికే సంఘంలో వాక్యం ఆయన సంఘం బయట తలుపు దిగిన పడి లోపల మటుకు పాటలు పాడుకుంటున్నారు హానిలియా హానిలియా లేడు చర్చి లోపల కానీ మనకు తెలుసు అసలు మంది వాళ్ళ మధ్యలోనే ఉంటాడు ఇప్పుడున్న చర్చ్ ఓల్డ్ టెస్ట్మెంట్ టైప్ ఆఫ్ చర్చ్ లాగా తయారైపోయింది అది అందుకే పండుగలు చేసుకుంటుంది ఓల్డ్ టెస్ట్మెంట్ చర్చ్ పండుగలు చేసుకుంది కదా నా పరిశుధ స్థలమును నేను విడిచిపోనట్లుగా ఇస్రాయేలియలు ఇక్కడ చెయ్యు అత్య అధికమైన హేయ కృత్యములు చూచితివా ఇద్దట్టు తిరునలలో వీటికంటే మరీ అధికమైన హేక్రిలు చూచిద్దవు అప్పుడు ఆవరణం ద్వారం దగ్గర నన్ను ఆయన దింపగా గోడలోనున్న గోడలోనున్న సందు ఒకటి నా కనబడను నరపుతుర ఆ గోడకు కణము త్రవ్వి ప్రభు మని ఆయన నాకు సెలవేయగా నేను గోడకు కన్నము తిరిగినంతలో ద్వారం ఒకటి కనబడను నువ్వు లోపలికి చొచ్చి ఇక్కడ వారెట్టికి చూడమని ఆయన నాకు సెలవేయగా నేను మందిరం లోపలికి పోయి చూచి అప్పుడు ప్రాకిడి సకల జంతువుల ఆకారంలో ఏమైన మృగముల ఆకారంలోనూ అనగా ఇస్రాయలీలో దేవతల విగ్రహంలన్నీ గోడ మీద చుట్టూను వ్రాయబడినట్టు కనబడను మరియు ఒకడు తన చేతిలో దూపార్తి పట్టుకొని ఇస్రాయళ్ల పెద్దలు డెబ్బది మంది వారి మధ్యను షాఫాను కుమడిన యాజన్యాయు ఆకారంలో ఎదురుగా నిలిచి ఉండగా చిక్కని మేఘం వలే ధూపవాసన ఎక్కుచుండెను అప్పుడే నాకు సెలవుచ్చింది మనగానే మమ్మును కానకయుండును యహోవా దేశంను విసర్జించను అని అనుకొని ఇస్రాల పెద్దలు చీకటిలో తమ విగ్రహపు గదులలో వారిలో ప్రతి వాడు చేయదాన్ని నువ్వు చూచిస్తున్నావు చూడండి ప్రతి వాడు ఈ సంతలో వాడు డెబ్బై మంది చాలా దాన్ని మనం శాన్ హెరీద్ని అంటాం శాన్ హెరీన్ శాన్ హెరీద్ అంటాం డెబ్బై మందిని ఏబాబుని అప్పుల కార్యం మనం చూస్తాం ఈ యొక్క డెబ్బై మందికి సంబంధించిన తర్వాత చెప్పిన చూపిస్తాను మోసే కాలంలో కూడా ఈ డెబ్బై మందిని నేను అభిషేకిస్తామని అందరినీ పిలుపురామని అంటే వాళ్ళు పిలుకొస్తారు డెబ్బై మందిలో ఇద్దరు వాళ్ళ ఇంటి దగ్గరనే ఉండిపోతారు తక్కిన అరవై ఎనిమిది మంది వస్తారు అరవై ఎనిమిది మంది మీదికి పరశు ఆత్మ దిగి వాళ్ళు ప్రవచిస్తూ ఉంటారు తక్కిన రెండు ఇద్దరు వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నా వాళ్ళ మీదికి వస్తుంది దేవుని ఆత్మ ఎందుకంటే ఆయన వాగ్దానం చేసిన వాడు నువ్వు ఎక్కడున్నా పరశులతో పొందుకోవచ్చు అన్నట్టు అన్న విషయం జ్ఞాపకం చేస్తున్నాడు కానీ విధేయతో చూపించడం వలన ఆయన సంతోషిస్తాడు పరుశు ఆత్మ అభిషేకం కూడా అవసరమే అన్న విషయం జ్ఞాపం చేస్తున్నాడు అయితే ఆత్మ ఇతనికి ఇవన్నిటిని చూపిస్తా ఉన్నాడు వీరి గదులలో ఏమేం చేస్తున్నారు విశాల పెద్దలు విగ్రహాలు చేయదని నువ్వు చూస్తున్నావు కదా మరియు ఆయన నీవు ఈ తిరుగుము వీటిని మించిన అతి హేయ కృత్యంలో వారు చెప్పి యహోవా మందిరపు ఉత్తర దిగారం దగ్గరన్న దింపగా స్త్రీలు ఇది ఇక్కడ మనట్లు ఇక్కడ నుంచి నేను ముందుకు తీసుకెళ్తా వాక్యం చూడండి ఇప్పుడు ప్రభు ప్రభు సహా అవసరం యహో మందిరపు ఉత్తర ద్వారము దగ్గర నన్ను దింపగా అక్కడ స్త్రీలు కూర్చుండి తమ్మూజు దేవతను గూర్చి ఏడ్చుట చూచి అంటే పెద్దలే కాదు స్త్రీలు కూడా మీకు తెలుసు స్త్రీలు ఇక్కడుంటే పిల్లలు అక్కడ ఉంటారు కదా అక్కడ స్త్రీలు కూర్చుండి తమ్మూజు దేవతను గూర్చి ఏడ్చుట చూచి అప్పుడు ఆయన నరపుతుడు ఇది చూచితివి కదా చూసివి తిరిగి చూసినలా వీటిని మించిన హేయకృతము చూతూ అని నాకు చెప్పాను యహో మందిరపు లోపలి ఆవరణంలో నన్ను దింపక అక్కడ యహోవ ఆలయ త్వరం దగ్గరున్న ముఖ బలిపీటమునకును మధ్యను ఇంచి మించి ఐదుగురు మనుషులు కనబడేవి వీరి వారి వీపులు యహోవా ఆలయం తటు వారి ముఖములు తూర్పు తటును తిరిగి ఉండను వారు తూర్పుననున్న సూర్యునికి నమస్కారము చేయించుండేది తూర్పున ఉండే తూర్పులో ఉన్న సూర్యునికి నమస్కారం చేస్తున్నారు అంటే సూర్య నమస్కారం చేస్తున్నారు స్త్రీలు చెట్టుని తమ్మూజు దేవతని పూజిస్తున్నారు తమ్మూజు చెట్టుని అలంకరించే అది చెట్టు అది యాక్చువల్గా మీకు చూపిస్తే తనలో మీకు వాక్యం నెక్స్ట్ ఇంకొక టెన్ మినిట్స్ క్లోజ్ చేసిన వాక్యం చూపించి ముఖ్యంగా ఇక్కడ ఏం చేస్తున్నాం ఇస్రాల్ పెద్దలు రకరకాల జీవాలను ఏమంటాము రకరకాల జీవరాశులని కోడల మీద బొమ్మలేసుకొని వాటికి పూజిస్తూ రూపం వేస్తున్నారు తర్వాత స్త్రీలు తూర్పు దిక్కున ఏడుస్తా వచ్చినారు తర్వాత ఇరవై మంది ఉత్తర దిక్కున తూర్పు దిక్కున స్త్రీలు ఎక్కడున్నారు ఉత్తర ఉత్తర ద్వారంలో స్త్రీలు తమూజు దేవతను పూర్చి ఏడుస్తున్నారు తూర్పు దిక్కున సూర్యునికి ఇరవై మంది నమస్కారం చేస్తున్నారు మధ్యలో రూపం వేస్తున్నారు వారి వీపులు దేవునికి చూపిస్తున్నారు వారి తలలు మటుకు సూర్యుని చూస్తుంది చూడండి ఎట్లా తయారైండ్రు ఇప్పుడు చూడండి ఇట్లుంటే ఇంకేమంటుంది పదిహేడు వర్షం ముఖ్యమైన చూడండి ఇప్పుడు ఆయన అప్పుడైనా నాతో ఇట్లా నేను నలపూతుడ నీవు చూచితివే యూదా ఇక్కడ ఇది హేయ కృత్యములు జరిగించడం చాలదా వారు దేశమును బలాత్కారంతో నింపుచు నాకు కోపము పుట్టించుదరు ఇప్పుడు చూడండి తిరిగే ముక్కు పెట్టుచు మరీ ఎక్కువగా నాకు కోపం పుట్టించదురు ఇదేంటి సడన్లీ జంప్ అయింది వాక్యం రకరకాల హేయ కృత్యములు దేవునికి అసహ్యమైన అన్ని చేస్తూ దేవునికి కోపం పుట్టిస్తున్నారు అది చాలదన్నట్టు దేశంను బలాత్కారం అంటే దోచుకుంటున్నారు కరప్షన్ వేదవాళ్ళని దోచుకుంటున్నారు అనాథాలని బాధ పెడుతున్నారు వితరాలని కనికరం చూపించకుండా వాళ్ళ దగ్గర దోచుకుంటున్నారు వాళ్ళని మోస పెడుతున్నారు మోసపరుస్తున్నారు చేసి కోపం పుట్టిస్తున్నారు నాకు ఇవి ముఖ్యంగా మరీ ఎక్కువగా కోపం పుట్టించారు ఏం చూడండి తిరిగే ముక్కు నక్కు పెట్టించు ఎక్కువగా నాకు కోపం పుట్టించారు ఎప్పుడన్నా విన్నారా మీరు వాక్యం ఎప్పుడన్నా చూసేంట్రా వీళ్ళు చెట్టు తీగని వాసం చేస్తున్నారంట లోపల అందరు చెట్టు తీగని వాసన చూస్తూ మరి ఎక్కువగా నాకు హోప్ ముట్టిస్తున్నారు ఇది ఎట్లా చెప్పండి ఎట్లా కాబట్టి చూడండి సరే నేను అక్కడ మళ్ళా వస్తాను కాబట్టి కటాక్షం లేకయు కనికరం చూపైకు నేను నా క్రోధమును అక్కుపరిచి వారి నచ్చలలో ఎంత ఎంత బిగ్గరగా మొరపెట్టినను నేను ఆలకింపకుండాను నాకు ఇదే లాస్ట్ వాక్యం కొన్ని స్థితులలో ఎంత పశ్చాత్తపడి ఏడ్చినా దేవుడు స్వస్థపరిచడు వాళ్ళు మరణానికే పోతున్నారు మనం బండ సందులంలో పడ్డా వా వ్యక్తికి దుష్టాత్మలకి మధ్యలో పడ్డా ఏమీ కావట్లేదు నువ్వు ఎంతో ఉపాస ప్రారంభ చేసినా వాళ్ళ గురించి వాళ్ళకి కావట్లేదు కాదు ఎందుకంటే ఆయన ఒకసారి కోపగించిందంటే నువ్వు ఏం చేయలేవు నువ్వు ఎంత పశ్చాత్తపడినా దివారాత్రులు ఉపాసలు ఉన్నా ఆయన విన్నాడు ఒక దశలో ఎందుకంటే వినే సమయంలో నువ్వు మొరపెట్టలేవు ఆయన పిలిచే సమయంలో నీ వీపు చూపిస్తున్నావు ఈ చర్చ సిస్టమ్ ఈరోజు చర్చ్ అట్లా తయారైపోయింది కాబట్టి ఈ చెట్టు తీగ నీ ముఖం పెట్టుకోవడం ఏంది మరీ ఎక్కువగా కోపం పుట్టేసి ఈ చెట్టు మీకు ఇప్పటికి అర్థమైపోయింది ఏం చెట్టు ఏం గురించి మాట్లాడుతుండాలి ఇసాల్ బదులు ఇంకెందుకో ఈ పచ్చని చెట్ల కింద వాళ్ళు పాపం చేసేవాళ్ళు అవన్నీ చూస్తాం ఎన్నో వాక్యులు ఉన్నాయి మీరు రికార్డింగ్ మీరు రాసుకోండి లేకుంటే జస్ట్ అట్లా రీడౌట్ చేస్తాను మీరు తర్వాత మీరు మీ రేపు టైం ఉంటే రేపు పొద్దున రేపు మధ్యాహ్నం అందరింటికి లంచ్ అయిపోయినాక పిల్లలు అంత ఫ్యామిలీ మెంబర్స్ చర్చస్ ఆఫీసెస్కి వెళ్ళిపోయినాక మీరు కొంచెం ఓపికత అయిన చదవండి యుతి ఉపదేశ అధ్యాయము రెండవ వచ్చినాం మొదటి రాజుల గ్రంథము పద్నాలుగో అధ్యాయము ఇరవై మూడవ రెండవ రాజుల గ్రంథము పదహారవ అధ్యాయము నాలుగవ వచనం రెండవ రాశుల గ్రంథము పదిహేడవ అధ్యాయము పదవచనం రెండవ దినవృత్తాంతములు ఇరవై ఎనిమిది వచనాలు ఏషియా గ్రంథము యాభై ఏడవ అధ్యాయ వచనం ఇర్మియా గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై వచనం ఇర్మియా గ్రంథము మూడవ అధ్యాయము ఆరవచనం పదమూడవ వచనం ఆరు పదమూడు వచనాలు హెచ్కెల్ గ్రంథము ఆరవ అధ్యాయము పదమూడవ వచనం ఈ వచనాలన్నీ ఏం సూచిస్తున్నాయంటే ఇస్వల్ పేరు ప్రతి పచ్చని చెట్టు క్రింద విగ్రహాలను పూజించి బహు భయంకరమైన జీవితం జీవించారు చెట్లు ప్రతిదీ చెట్టే అటు చెట్టు క్రింద వాళ్ళు పూజించారు ముఖ్యంగా ఇందాక నేను జీవిస్తున్నా మీకు వారు అటు తూర్పు దిక్కున తూర్పు దిక్కునన్నా ఇందాక స్త్రీలు పూజిస్తున్నారు ఆ దేవతని ఉత్తరం ఉత్తర దిక్కున ఉత్తర ద్వారం దగ్గర ఈ స్త్రీలు కూర్చుండి తమ్మూజ్ దేవతను గురించి ఏడ్చిట చూచి మీకు ఎవరికైనా తెలుసా ఈ దేవత గురించి ఎప్పుడన్నా విన్నారా ఈ తమ్మూజ్ దేవత ఎవర జస్ట్ జేమ్ స్ంగ్ నెంబర్స్ చూడండి తమూజ్ అంటే ఎవరు అంత డీటెయిల్ గా మీరు చల్ల చూడండి జస్ట్ మీ దగ్గర మొబైల్ యాప్ ఉంటే ఈసోడ్ ఈసోడ్ మైసోడ్ అనుకుంటా మైసోడ్ యాప్ ఓపెన్ చేసి అక్కడ తమూజ్ మీద ఆ మొబైల్ అది పెట్టండి చెయ్యి అది చెప్త ఈ తమ్ముజ దేవత ఎవరని చాలా పెద్ద స్టోరీ అది ఇప్పుడు నేను ఇవన్నీ లాంగ్ రికార్డింగ్స్ ఉన్నాయి మన ఎప్పుడో ఒక త్రీ అవర్స్ రికార్డింగ్స్ ఉన్నాయి కూడా ఆర్ త్రీ అవర్స్ రికార్డింగ్స్ ఉన్నాయి ఈ క్రిస్మస్ ట్రీకి సంబంధించిన క్రిస్మస్ ట్రీకి సంబంధించిన బోధ అనేటిదంతా ఈ బోధ బహు పనికిరాని బోధ అని కూడా ఇక్కడ వాక్యం చెప్పబడుతుంది మీకు చూపిస్త ఇంకొక ఫైవ్ మినిట్స్ లో గ్రంథము ఇర్మియా గ్రంథము పదవ అధ్యాయంలో ఈ విగ్రహం సంబంధించింది చూస్తాం మనం ఇర్మియా గ్రంథము పదవ అధ్యాయము మొదట ఐదు వచ్చి నేను చూచుతుండగా ఎరుపులకు పైగానున్న ఆకాశమంతలము మంటలము వంటి దానిలోని నీళ్ళ కాంతమయమైన సింహాసనం అగుపడెను ఇర్మియా చూడగలుగుతుండూడు పరలోకంలో ఏముందో మీరు చెప్పండి నేను చూచుండగా కేరుబులకు పైగానున్న ఆకాశ మండలము వంటి దానిలో నీల కాంతమయమైన సింహాసనము ఒకటి అగుపడను అప్పుడు అవిసనార బట్ట ధరించుకున్న వాణితో యహోవా కేరుబు క్రిందనున్న చక్రముల మధ్యకు పోయి ఎరుపుల మధ్యనున్న నిప్పులు చేతుల నిండా తీసుకొని పట్టణం మీద చల్లిమని సెలవేయగా నేను చూచుండనంతలో అతడు లోపలికి పోయిను అత లోపలికి పోగా కెరూబులు మందిరపు కుడి ప్రక్కనం నిలిచి ఉండేను మరియు మేఘము లోపలి ఆవరణము కమ్యుడను యహోవ మహిమ కెరూబుల పై నుండి ఆరుణమై మందిరపు గడప దగ్గర నుంచి నిలిచను మరియు మందిరము మేఘంతో నిండెను ఆవరణము యహోవ తేజో మహిమతో నిండిన దాయను మోసే కాలంలో కూడా మోసే గుడరం వేసినప్పుడు ఇదే వాక్యం అడు మనం మందిరము మేఘంతో నిండుండడము తేజో మహిమతో దేవుని తేజో మహిమతో నిండి ఉండడం దేవుడైనా సర్వశక్తులు పలుకున్నట్లుగా కేరుబుల రెక్కల చప్పుడు బయటికి బయటికి ఆవరణం వరకు వినబడను కేరుబుల మధ్య నుండి చక్రముల దగ్గర నుండి అగ్ని తీసుకునుమని ఆయన అవిసినార బట్టలుచుకునే వానికి ఆగేయగా అతడు లోపలికి పోయి దగ్గర నిలిచాను కేరువులలో ఒకడు కేరుబుల మధ్య నున్న అగ్ని వైపు చేయి చాపి నిప్పులు తీసి అవిసినార బట్టలుచుకునే వాణి చేతిలో ఉంచగా అతడు అవి పట్టుకొని బయలుదేరాను అంతలో కెరుబుల రెక్కల కింద మానవ హస్త రూపం ఒకటి కనబడను ఆశ్చర్యం పరలోకం ఉండే జీవులు వింత రకంగా ఉంటాయి అనేది పరలోకం పోయినాక అందరూ పరసన అవుతారని ఒకసారి వాకింగ్ చెప్తున్నాను ఎందుకు అంటే పరలోకం పోయినాక అన్ని వింత రకమైన జీవులు ఉంటాయి సార్ నేను పరలోకంకి వచ్చినా నేను నరకంలోనన్నా అనుకుంటాను మనుషులు ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడు చూడలేదు కదా ఈ సృష్టిలో ఈ జీవులని కాబట్టి ఆ కన్ఫ్యూషన్ కాకుండా ఉండాలంటే ఈ శరీరంలో ఉన్నప్పుడే పరలోక దర్శనాల కొరకు ఆసక్తి చూపించాల రవ్వ నాకు ఇవి దర్శనాలు అర్థం కావాలా ఇవి నేను చూడాలప్పుడ నా ఆత్మీయ నేత్రంలో నేను చూడాల ప్రవ్వ దానికి నేను ఉపాస ప్రాధానం చేస్తాను ఎంతసేపు అయినా కానీ అవి నేను చూస్తాను ఇవన్నీ ఏంది ఈ చక్రాలు కూడా జీవులు అని చెప్తున్నాయి అక్కడ ప్రతి జీవి ఒక వింత రకమైన జీవి మన మన కాలంలో ఎప్పుడు అటువంటి చూడలేదు కాబట్టి మనకు అవన్నీ ఆశ్చర్యంగా ఉంటాయి గతంలో నేను చూపించిన కొన్ని విషయాలు వీటికి సంబంధించిన వాక్యాలు కానీ ఇర్మియా గ్రంథంలోని వాక్యాన్ని మనం చూస్తాం ఇప్పుడు చూడండి ఇర్మియా గ్రంథము పదో అధ్యాయము ఏ రీతిగా జీవించదు మొదటి ఐదు వర్షాలు ఈశ్వాల పంపిస్తున్నారా ఏహో మిమ్మల్ని గుర్తి సెలవసిన మాట వినుడి యహో సెలవిస్తుంది మనగా అన్య జనుల ఆచారంలో ఈ చెట్లు అన్ని అన్ని జన్మల ఆచారాలు వాళ్ళ చెట్లే పూజిస్తారు కదా ఉదయం లేస్తే చెట్టుని పూజిస్తారు ప్రతి చెట్టుకి మొక్కుతరిపోయి వాళ్ళు దానికి మొట్లు పెడతారు దానికి ఏమేమో కడతారు పేపర్లో ఏమేమో వాళ్ళ కోరికలు రాసి దాన్ని పోయి దానికి కడతారు ఆ చెట్టు నడుమకి అన్య జన్ముల ఆచారములను అభ్యసింపబడి ఆకాశం అందు అగ్గుపడు చిహ్నములకు జనులు జనములు భయపడును అందుకు వాటికి పూజిస్తారు ఆకాశాలు కనిపించి వాటి అన్నింటినీ పూజిస్తుంటారు మీరు వాటికి భయపడకొడి అంటే మీరు భయపడితే మీరుడు వాటిని పూజిస్తారు జనముల ఆచారములు వ్యర్థములు బాగా చేసుకోండి జనముల ఆచారములు వ్యర్థములు అందుకే మనం కూడా ఏ ఆచారాలు పాటించద్దు అడవిలో ఒకడు చెట్టు నరికినట్లు అది నరకబడును ఈ ఆచారంలో ఎట్లుంటాయంట అడవిలో ఒకడు చెట్టు నరికినట్లు అది నరకబడును అది పని వాణి పనివాడు గొడ్డెలతో చేసిన పని అంటే పనివాడు అంటే మీకు తెలుసు పని వాళ్ళు ఎవరండి ముఖ్యంగా వాళ్ళని పరిచారకులు అంటారు సేవకులు దాసులు అంటారు వాళ్ళు తీసుకొస్తారంటే ఈ చెట్టుని అని చెప్తున్నాడు అడవిలో చెట్టుని నరికి తీసుకొచ్చి పెడతారంట పెట్టి ఏం చేస్తారంట నాలుగు క్వశ్చన్ వెండి బంగారంల చేత మనం ప్రథంగంధం పదిహేడవ అధ్యాయంలో చూసిన వాక్యం ప్రకారంగా ప్రటంగంధం పద్దెనిమిదవ చూసిన వాక్యం ప్రకారంగా అక్కడ ఆ స్త్రీ ఎట్లయితే వెండి బంగారం అలంకరింపబడిందో ఈ చెట్టు కూడా అతని అలంకరిస్తారంట మనకు తెలుసు ఈసారి చెట్టుతో పోల్చింది పాద నిబంధన పుస్తకం కృత పుస్తకం రాక్ష నేను తీగలి మీరు కాబట్టి మనల్ని కూడా చెట్టుతో చెట్లు కొమలతో పోల్చబడింది కాబట్టి ఆ చెట్టుని ఎట్లా వాళ్ళు అలంకరించరో ఈరోజు మతపరమైన జీవితంలో ఎట్లా అలంకరించబడినది ప్రకటన చూసిన వాక్యం వాడిని ఎట్లా శిక్షించిండో నేను మిమ్మల్ని అంటనే శిక్షిస్తా ఈ స్త్రీ మొత్తం నాశనం అయిపోతుంది మరణిస్తుంది అని ఎందుకు చూపిస్తుండట వాక్యం ఈ స్త్రీ జీవన విధానం అట్లుంది అన్నట్టు కాబట్టి ఈ చెట్టుని నరికి తీసుకొచ్చారు ఈ చెట్టుని వెండి బంగారంలో చేసిన ప్రతి దానిని అలంకరించరు అది కదలక మేకులు పెట్టి శుద్ధతో బిగగొట్టి దాన్ని నిలుపుదురు అవి తాటి చెట్టు వల్ల తిన్నగా ఉన్నాయి మీరు క్రిస్మస్ ట్రీస్ని ఎప్పుడైనా చూస్తుంటారా అట్లనే ఉంటాయి ఎప్పుడు తాటి చెట్టు లాగా అవి మలుకవు నడవ నీరవు కనుక వాటిని మోయవలసి వచ్చేను వాటికి భయపడుకొడి అవి హాని చేయ నీరవు మేలు చేయట వాటి వల్ల కాదు కాబట్టి వాటికి భయపడితే వాటిని పూజిస్తాం అన్నట్టు అయితే మన నుంచి చెట్టును ఆ రోజులలో వాళ్ళు దాన్ని అట్లా అంటే ఎట్లా అంటే ఆ తమ్ముజు దేవతాన్ని ఉత్తర ద్వారం దగ్గర కూర్చొని ఏడుస్తున్నారు అంటే తమోజు దేవత ఎవరు అనేది మీకు తెలియాల తమోజు దేవత కుమారుడు ఒక చలికాల మందు అంటే మాకు తెలుసు క్రిస్మస్ పండుగ వచ్చేది చలికాల మందు ఆ తమోజు దేవత కుమారుడు ఎలుగు బంటి చీల్చడం వల్ల చచ్చిపోతాడు వాడు ఆ దేవత కుమారుడు అని పిచ్చిచ్చే కథలన్నీ వాడు ఆ దేవత ఏడుస్తా ఉంటుంది నా కొడుకు చనిపోయింది అనేష్ అయితే ఈ స్త్రీలు ఆ దేవత కొరకు ఒక చెట్టుని తన కుమారుని రూపకంగా తీసుకొచ్చి పెడతారన్నట్టు నీ కుమారుడు చావలేదు ఏగో ఈ చెట్టు రూపకం ఆమెని పుజగించడం కొరకు దాన్ని అలంకరిస్తారన్నట్టు ఇప్పుడు అర్థమవుతుందో ఈ చెట్టు తీ సంబంధించి ఈ చెట్టు ఈ కాలంలో వచ్చింది కానే కాదు ఇది ఏ కాలంలో వచ్చింది నిర్మీయ గ్రంథం గురించి ఎంతమంది తెలుసు ఎప్పుడు రాయబడిందో ఎవరు తెలుసు చెప్పండి మీద ఎక్కువ రాయబడిందా ఆరు వందల ముందు క్రీస్తు పూర్వం ఈ ఇవి నెరవేరిన అంటే సెవెన్ హండ్రెడ్ అండ్ ఈ వాక్యం రాయబడింది అంటే రెండు వేల ఏడు రాయబడిన వాక్యం ఇది వాళ్ళు ఆ రోజు ఈ రోజుకు కూడా వీళ్ళు పాటిస్తున్నారు అంతే తేడా ఇద్దరు పాటించారు వాళ్ళు పాటించిందే వీళ్ళు పాటిస్తారు ఎందుకంటే వాళ్ళకు ఒక న్యాయం వీళ్ళకు ఒక న్యాయం కానీ కాదు వాడు చేసిన పాపమే వీడు చేస్తున్నాడు కాబట్టి సేమ్ తీర్పు అంటు అన్నట్టు కాబట్టి ఇక్కడికి నేను ఆపేసి వచ్చే వారు మీకు చూపిస్తాను మన ఓల్డ్ రికార్డింగ్స్ ఉంటాయి చాలా సంవత్సరాలకి ఎత్తాం రికార్డింగ్స్ ద కేక్స్ ద క్రిస్మస్ కేక్స్ అని ఒకటి వాక్యం ఉంది ఆకాశారానికి వాళ్ళు దే హ్యావ్ ఆఫర్డ్ కేక్స్ టు ద క్వీన్ ఆఫ్ హెవెన్ అని ఉంది వాక్యం చూపించినట్టు పరీక్షలో కేక్స్ అనేది కూడా దుష్టుల నుంచి వచ్చింది అంటే అన్ని జనులు వారి దేవతలకు కేక్స్ అర్పించటోళ్ళంట ఇంగ్లీష్ తెలుగులోనేమో అప్పమ్మలు అని ఉన్నది ఇంగ్లీష్నేమో కేక్ అని ఉంది చాలా క్లిజర్గా కాబట్టి కేక్స్ ఆకాశాలకి అర్పించేట వారు డెకరేషన్ చేసి కేక్లను డెకరేషన్ చేస్తారు అంత బాగా రంగు రంగులతో పొదిగించి దాని చాక్లెట్ చిప్స్ వేసి ఇంకేమేమో వేసి దాన్ని ఫుల్ డెకరేట్ చేస్తారు పెద్ద బిజినెస్ అది కాబట్టి భూరాజులు వర్తకులు దాని మీద బిజినెస్ చేసుకుంటున్నారు చర్చ్ ఈ లోకానికి బిజినెస్ ఇస్తుంది దాని అన్య ఆచారాల ద్వారా దానికి ఇంకొక ఓల్డ్ రికార్డింగ్ రికార్డింగ్ ఉంది ప్లాస్టిక్ క్రిస్మస్ ట్రీ అని ఒక రికార్డింగ్ ఉంది మరి చాలా సంవత్సరాలు పదిహేను సంవత్సరాల క్రితమే చెప్పబడిన వాక్యం బైబిల్ నుంది బైబుల్ ప్రాఫెసీస్ అబౌట్ క్లాస్టిక్ క్రిస్మస్ ట్రీ అని ఉంది వాక్యం మనం చూపించడం మా వాక్యం అది వచ్చేవారు నేను భవిష్యత్ మీకు అది రీడింగ్ చేసి చూపిస్తాను కాబట్టి ఈ క్రిస్మస్ ట్రీ లేక చర్చ్ ఒకటే ఎందుకంటే విగ్రహాలను పూజించే వాళ్ళు విగ్రహంలో లాగానే తయారవుతారు అని ఒకసారి గుర్తు చేసిన వాక్యం ఎందుకంటే అది దాన్ని ఆహ్వానించడం అన్నట్టు విగ్రహం నిలబెట్టి దానికి పూజిస్తే దుష్ట ఆత్మలొచ్చి అక్కడ కూర్చుంటాయి దాని ద్వారా అదృష్టుడు మనుషుల మీద ఉన్న ప్రభావాన్ని వారి మీద ఉన్న ఆ మహిమని వాడు తీసేసుకుంటూ ఉంటాడు పంపించుకుంటుంటాడు ఆ రీతిగా వాడు బలపరచబడతూ ఉంటుందని చూపించిన వాక్యం మనం అనిపై బంధిస్తూ ఉంటాము పూజించి వాన్ని బలపరుస్తూ ఉంటారు ఇది సీక్రెట్ ఇది ఎవరికి అర్థంగానే కాదు నువ్వు పోతా పోతా రోడ్డు మీద ఉన్న టెంపుల్స్ దురాత్మలని బంధించిపోతుంటావు ఎందుకంటే ఆడ యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి చర్చ టెంపుల్స్ దగ్గర బంధించిపోతుంటాం వాళ్ళందరమై కొబ్బరికాయలు కొట్టి గుమ్మడికాలు కొట్టి పగలగొట్టి పూజించి దాన్ని పవర్ఫుల్ చేస్తూ ఉంటారు ఎందుకంటే బైబుల్లో ఒక వాక్యం ఉంది కీర్తన గ్రంథంలో దేవుణ్ణి దేవుడు మనిషిని చేసినప్పుడు వాడిని మహిమతో నింపిండనుంది వాక్యం మనుషులలో నుంచి మహిమని వాడు లాక్కొనికే వాడు మనిషిని వాడుకుంటాడు అర్థమైన వాడు ఎట్టి పరిస్థితుల్లో సమాధాన పాపంతో దుష్ట శక్తులతో కాంప్రమైజ్ అయ్యారు ఈ యుద్ధం వాడు నీ దరికెళ్ళి మహిమను లాక్కోనని ప్రయత్నిస్తున్నాడు నువ్వు మటుకు దాన్ని ఇవ్వద్దు నీ కిరీటంని ఎవడు అపహరింప నీ యక్కుడి వాక్యం నీకు కిరీటం ఉంది రక్ష్మింపు వాళ్ళందరి కిరీటాలు ఉన్నాయి నీ కిరీటాన్ని వాడు అపహరించాలనుకుంటుండడు ఎవరి ద్వారా నీ కుటుంబీకుల ద్వారా నీ బంధుమిత్రుల ద్వారా నీ ఉద్యోగ నీ పక్కింటి వాడు పొరిగింటి వాడు ఎవడో ఒకడు ఎవడో స్త్రీ కావచ్చు ఎవరో పురుషుడు కావచ్చు ఎవరన్నా కావచ్చు దొంగలి ఎవడన్నా నీ కీరటాన్ని దొంగలించి నీయకుండా దాని మీద జాగ్రత్తగా వరకు అటువంటి కాపుల దేవుడు నీకు ప్రార్థిస్తున్నా పరుషు జరవ తండ్రి నీకు వదనాలైనా ప్రభా మత పైన జీవితాము ఎట్లా తయారందో మీరు చూపించినారు ప్రోభ బంగారంతోనూ బిండితోనూ ఆ యొక్క ముత్యములతో కూడా అదే రీతి ఉంది ఆ చెట్టు రూపకంగానే మతపరమైన జీవితం తయారైంది ప్రభావ తీగ ముక్కు పెట్టుకొని మరీ నాకు ఎక్కువగా కోపం పుట్టించు అంటున్నారు ప్రభావ మీరు ఎదినము మతపరమైన జీవితం ఆ రీతిగా ఆ చెట్ల కింద ప్రతి చెట్టు కింద కోపం చేసి మీకు బహుగా కోపం పుట్టించినారు మందిరంలోనే వాళ్ళు విధానం పూజిస్తున్నారు ప్రభావ రోషమూర్తిని పెట్టుకొని మిమ్మల్ని ఎంతగానో తండ్రి రెచ్చగొట్టిన కానీ మేము తీర్మానించుకున్నాం ప్రభావ వీటన్నిటిని మేము ఆశయించుకుంటున్నాం ఎందుకంటే మీరు వాటిని మాకు తమ్ముస దేవుతో ఏ సహవాసం లేదు దాన్ని మేము అశయించుకుంటున్నాం రోషమూర్తితో మాకు ఏ సహవాసం లేదు దాన్ని మేము అశయించుకుంటున్నాం సమస్త చతుస్పాద పెద్దలు పూజించినారు ప్రభావ వాటన్నిటిని మేము ఆశయించుకుంటున్నాం జీవం దేవుడు రోషం గల యేసు ప్రభావ మిమ్మల్ని తప్ప మేము ఎవరిని సేవించాం ఎవరిని సేవించం ఎవరిని ప్రేమించాం ఎవరిని పూజించాం నాకంటే మీరు ఎవరిని ఎక్కువగా ప్రేమించను మీరు నాకు పాత్రలు కరలరు ఆరోపకంగా క్రైస్తవ జీవితంలో విగ్రహాల ఈ లోకాన్ని ప్రేమిస్తుంది సంఘస్థలను ప్రేమిస్తుంది పాఠశాలను ప్రేమిస్తుంది మనుషులను ప్రేమిస్తుంది ప్రభుకు రావాల్సిన ప్రాధాన్యత మనుషులకి ఇచ్చేసింది పొలిటీషియన్స్ ని బట్టుకొచ్చుకుంది ప్రభు లీడర్స్ ని లోకల్ లీడర్స్ ప్రాధాన్యత ఇచ్చి ప్రభు మందిరంలో అరీతిగా మిమ్మల్ని కూర్చొనియకుండా మీకు స్థలం ఇవ్వకుండా ఈ లోకస్తులకు స్థలం ఇచ్చి మీకు కోపం పుట్టిస్తాడు ప్రభా ఈ చర్చస్ వారి పట్ల కనికణం చూపించాలని ప్రార్థిస్తాం ఒక అవకాశం ఇవ్వండి ప్రభావ మేము వారికి ఇవన్నీ చూపిస్తాం ప్రభావ ఒక వారికి కనికణం చూపించాలని క్షమించామని ప్రార్థిస్తాం ప్రభావ మేము మటుకు ఉత్ గ్రహించగలిగినాం మేము మటుకు నోరు మూసుకొని మీ సమాజంలో ప్రకటించడం అని దావి దరగున్నాడు ప్రభావ తీర్థల గ్రంథం నైవేద్యంలో కాబట్టి మేము కూడా నోరు మూసుకొని మౌనంగా ఉంటాం ఇక మీదట ఇవన్నిటినీ ప్రేమ పూర్వకంగా చూపిస్తాం ప్రవ్వా పసిపిల్లలు వీటిని గ్రహించలేరు నైనా కాబట్టి నైనా కాళ్ళు పిలిసి పెంచాలన్నారు ఆ రేది ముందు పొలాలను నడిపించాం ఏ రీతిగా ఎవరికి ఏ రీతిగా ప్రకటించాలనో ఆ రీతిగా ప్రకటించాలంటే దానికి మీకు పరుషుదాత్మ సహాయం మాకు అవసరమైనా పరుషుదాత్మ దేవ మాకు సహాయపడమని ప్రార్థిస్తున్నాం మమ్మల్ని నడిపించమని మేము సమాధాన పడకుండా నిర్లక్ష్యం చేయకుండా సొడ్డులు చూపించకుండా ముందు పోయే బిడలద మనం నడిపించమని ప్రార్థిస్తున్నాం నూతనమైన అభిషేకం దయచేయండి ప్రభాక రూపవాలను అనుభవించండి ప్రభా సమస్త శత్రు బలమంతటి మీద మీరు మాకు అధికారం ఇస్తాను ఆ అధికారాన్ని ఈ రాత్రి క్షణాలను దయచేయండి ప్రతి చీకటి పురాత్మ శక్తులను ఏసుకృణ పాతంలో బంధిస్తున్నాం ప్రభా ప్రతి అనారోగ్యాన్ని క్యాన్సిల్ చేస్తున్నాం ప్రతి సైతాన్ యొక్క ప్లాన్స్ అన్నిటినీ క్యాన్సిల్ చేస్తున్నాం ఈ దినం ఎటువంటి యాక్సిడెంట్స్ చేయడానికి వీలు లేదు ఎటువంటి డిసీజెస్ ఎటువంటి రోగాలు రావడానికి వీలు లేదు ప్లాన్స్ ని క్యాన్సిల్ చేస్తున్నాం ఈ దినం ఏసీ క్రీస్తు పరిషుధనామన్నాం పూర్వీకుల నుంచి వస్తున్న అనారోగ్యాలన్నింటినీ క్యాన్సిల్ చేస్తున్నాం పూర్వీకుల నుంచి ఉడబడి పడిన ప్రతిపురాత్మశక్తులన్నిటినీ మేము తన మళ్ళీ బంధిస్తున్నాం ఆ లీగల్ కాంట్రాక్ట్స్ మేము తెంచి వేస్తున్నాం కాల్చి ఏసీ క్రీస్తు నామం మా కుటుంబంని అవి ఉండడానికి వీల్లేదు అవి తిరగడానికి వీల్లేదు అవి ఇక్కడికి క్లోజ్ అయిపోయినాయి ఇక మీదట అవి ఎవరు కూడా పంచడానికి వీల్లేదు నేను ఎవరు స్వీకరించినా స్వీకరించకపోయినా కానీ నేను మటుకు సంపూర్ణంగా దాన్ని స్వీకరించినాను దాని విజయం పొద్నా ఇక మీదట మా కుటుంబీకులలో కూడా అవి సంక్రమించవు ఏ డిసీజెస్ యాన్సెస్ట్రల్ డిసీజెస్ కానీ యాన్సెస్ట్రల్ హ్యాబిట్స్ కానీ చెడు అలవాట్లు ఏవి కూడా సంక్రమించడానికి వెళ్ళేది నూతన సృష్టి నూతరంగని కావాలి అప్పుడు సంపూర్ణమైన జీవితము దీర్ఘాయువు చేత తృప్తిపరిచే జీవితం అటువంటి జీవితం మాకందరికి కలిగించి ఈ రాక వర్గం మన సిద్ధపరచుకోవాలి ఏసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మన ప్రభు ఏసుక్రీస్తు కృప సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలం తోడను గాక ఆ మెన్ ప్రైజులాడందరికీ ప్రైజ్ రాదు సార్ అందరు ప్రయత్నాడు సార్